పర్శుద్రవ మా దేవ వదనాలేసమస్త మా తండ్రి మీకు వంగనాలు ఆయన ప్రభ్వా ఈ యొక్క దర్శ సురక్షితంగా మమ్మల్ని మీ సరైన దాన్ని బట్టి మీకు వంగనాలు మీ వాక్యాన్ని ధ్యానించడానికి మేము వచ్చిన ప్రభ్వాక్యంలో జీవముంది ఓ ప్రభవ మేము చచ్చినవారమై ఉండగా ప్రభ్వా మా కొడుకు మీకంలోకి వచ్చింది ఆయన మీ ప్రాణాన్ని మాకు బలియాగంగా అర్పించి తండ్రి మమ్మల్ని స్వీకరించుకున్నారు మీ బిడ్డలుగా మీ యొక్క జీవాన్ని మాలో పెట్టినారు దాన్ని బట్టి మీకు వదనాలి ప్రాభా అయినా మిమ్మల్ని స్తీపరిచి మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయాలని ప్రార్థిస్తాం మీరు పరిశుద్ధులు కాబట్టి మేము పరిశుద్ధంగా జీవించాలా ప్రాభా యోగ్యంగా జీవించాలా ప్రాభా అటువంటి కృపా భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ఈ యొక్క సాయంత్రం మలాఠీ గ్రంథంలోని వాఖ్యలను మేము ధనిస్తుండగా మాతో మాట్లాడి మా జీతాలు సరిచేసి మమ్మల్ని అందరినీ మీరు ఆటవర్షుకొని మీరే మహింపొందమని రానయ్యన్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి హలలుయ ఈరోజు పదనాలుగవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల పదిహేడవ సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ కరణ ప్రకారంగా మనం ఉంటుంది నిజంగా బబులోను కాలము అన్న విషయాన్ని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తుండూ మరీ ముఖ్యంగా మలాఖీ గ్రంథంలోనికి వచ్చినప్పుడు ఆ విషయాలు మనకు ఇంకా తేటగా కనిపిస్తుంది ఎందుకంటే మొదటి అధ్యాయ మొదటి వర్షంలో ఒక రెండు వారాల క్రితం మనం ధ్యానించినం ఇసాల్ గురించి మలాఖీ ద్వారా పలకబడిన యహోవాకు అని అయితే దానికి సంబంధించిన వాక్యాలు మనం రెండు వారాల క్రితం బహుదీర్ఘంగా ధ్యానించినాం ఇంగ్లీష్ బైబుల్లో యోవ వాక్కు అని లేదు యహో భారంతో కూడిన వాక్కు అని రాయబడింది ఆయన భారము ఏంది అన్న విషయాన్ని మనము ఆయన భారము ఎటువంటిది అన్న విషయాన్ని మనం ధ్యానించినాం అటుపోయిన వారం రెండు వారాల క్రితం దేవుని భారము ఏ రీతిగా ఉందనేది మీరే నాకు భారంగా ఉన్నారు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేశారు యాజకులు నాకు భారంగా ఉన్నారు ప్రజలు నాకు భారంగా ఉన్నారో గొప్ప నాకు భారంగా ఉన్నారు అన్న విషయాన్ని ప్రభు మనకు అక్కడ జ్ఞాపకం చేసేడు కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ఎటువంటి భారాన్ని మోస్తున్నాం ఇక్కడ రెండు రకాల భారాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు ప్రజలు మోస్తున్న భారం ఏంది మతపరమైన జీవితం అనే భారాన్ని మోస్తున్నారు మరి విశేషంగా శారీరకంగా ఉన్న ఇస్రాయేల్ అనే భారాన్ని వాళ్ళు మోస్తున్నారన్న విషయాన్ని ప్రభు మనతో మాట్లాడింది కొంతకాలం క్రిందట అది మీ వీపులను విరగోడుతుంది అని కూడా ఆ విషయాన్ని హెచ్చరించింది కాబట్టి శారీరకంగా ఉన్న ఇస్సాల్ పిల్లలకి ప్రాధాన్యత ఇవ్వడమే దాన్ని ఒక భారంగా మోసుకోవడం అన్న ప్రభు మనకి కొంతకాలం క్రిందట జ్ఞాపం చేసింది మతైసు పదకొండో అధ్యయంలో మనకి బయలుపరచబడ్డ విషయం ఏంటంటే ఈ లోపస్తులు మోస్తున్నటువంటి భారం మనం మోయడానికి లేక మతానుసారంగా జీవించే ప్రజలు మోసే భారాన్ని మనం మోయడానికి వీల్లేదు మనం మోయాల్సిన భారము ఎటువంటిది అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకంపిస్తాడు అనేకులు ఈ లోకంలో ప్రయాసంతో భారం మోస్తున్నారు అంటే ఈ లోకాతీతమైన భారము ఆచారబద్ద భారము శ్రమతో కూడిన భారం మనం మోయాల్సిన భారము అటువంటిది కాదు ఈ లోకానికి సంబంధించినది కాదు అన్న విషయాన్ని జ్ఞాపకంపిస్తాడు నా ఇద్దరు అండి నేను మీకు విశ్రాంతి కలుగ చేతులు ఇరవై తొమ్మిదో నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనక మీ మీద నాకాడి ఎత్తుకొని నా యొక్క నేర్చు పనుడి మనము ఆయన యొక్క నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దానికంటే ముందు ఆయన దగ్గరకు వచ్చి మనం నేర్చుకోవాలంటే ఆయన ఏ రీతి గుళ్ళడు మరియు దీన అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు సాధారణంగా అట్లా ఎవరు చెప్పలేరు నువ్వు చెప్పగలవా నేను దీన బ్రదర్ సాత్విక చెప్పగలవాను చెప్పలేదు కదా చాలా కష్టం కానీ ఆయన అబద్దం చెప్పేవాడు కాదు కదా ఆయన సాత్వికుడు సాత్వికడు అంటే ఎవరు చెప్పండి సాత్వికడు అంటే శ్రమను అనుభవించేవాడు అని అర్థం కాబట్టి నేను సాత్వీకుడును అంటే నేను శ్రమను అనుభవించేవాడి లాగా ఉన్నాను అంటున్నాడు మన అనుభవించగలవా దాని అర్థమైనప్పుడు దాని అర్థం నీకు ఈ రోజు తెలిసినప్పుడు నువ్వు సాత్వికంగా జీవించగలవా ప్రతి మనం శ్రమను అనుభవించే వాడిలాగనే కదా మొదటే పడ్డ జీవితం అన్న విషయం మనం ఈ లోకంలో ప్రతి మనము వదకుతే బ గొరపి అనుభవంలోకి వెళ్తా ఉంటాం ఉదయం కాలం నుంచి మొదలుకొని సాయంత్రం వరకు నీకు ఆ అనుభవం జరుగుతున్నది ప్రతి దశలో ఎటువంటి విషయాల పట్ల కూడా నీకు ఆసక్తి కలిగి ఉండదు ఈ లోకంలో వాటి అన్నిటిని అనేది చాలా కష్టాంత గున్న పని నీ ప్రకరీ కుటుంబికులు బంధువులు స్నేహితులు అందరూ ఈ లోకాతీతంగా జీవిస్తూ నిన్ను కూడా వాళ్ళ దా గు ప్రయత్నిస్తుంటు నువ్వు పోలేకపోతున్నావు అది శ్రమతగుండ పని వాళ్ళ సహవాసం కూడా అవసరమే ఎందుకంటే వాళ్ళ రక్షణ నడిపించాలి కానీ వాళ్ళ గుణగణంలో పాలు పొందకుండా వాళ్ళు పాలుపొందే దాంట్లో మనం కూడా ఉండకుండా జాగ్రత్త పడడం చాలా కష్టంతో గుండీ ముఖ్యంగా పాతీలు పండగలు వచ్చినప్పుడు మనం చాలా కష్టపడాల్సి వస్తుంది వాళ్ళతో ఎందుకంటే వాళ్ళు పిలుస్తారు సమృద్దిగా ఉంటుంది ఆహారము అవి మనం తినలేము అవి తింటే మన శరణీ శ్రమతో ఉంటాయి ఆ ఆహారం కుప్డ్ ఫుడ్స్ ఆ స్వీట్స్ మిల్క్ ప్రోడక్ట్స్ అవన్నీ మనం తినలేము అది తింటే బాగా అలసట ఉంటాయి దేవుని దృష్టిలో అటువంటి ఆహారం లేనేలేదు కానీ మనం వాటికి బలం వాటికి బాధిసలేదు అందుకే మన బాడీస్ సహకరిస్తలేదు ప్రతి చిన్నదానికి అనారోగ్య పాలన పోతున్నాం మనం ఈ లోకంలో కాబట్టి ముఖ్యంగా సాత్వికమైన జీవితం అంటే ఆయన కొడుకు శ్రమపడడం అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలా సేవా జీవితంలో శ్రమ పడాలా దురదృష్టం మనం అందరము ఈ లోకంలో శ్రమ పడతా ఉంటాము ఉద్యోగ స్థలంలో శ్రమ పడతా ఉంటాము చదువు విషయంలో శ్రమ పడతా ఉంటాం నాకు ప్రమోషన్ లేదు బ్రదర్ నా ఆఫీస్ లో అనేక మంది నాకు వ్యతిరేకంగా ఉన్నారు బ్రదర్ నా బాస్ నాతో సహకరిస్తున్నాడు బ్రదర్ నా బాస్ కి నా మీద చాలా కోపం బ్రదర్ ఇటువంటి సమస్యల గురించి మాట్లాడుతుంటారు నా పక్కింటి వాడు నాతో నా పక్కింటి వాడికి నాకు ఎప్పుడు వైరం నా మీద పోలీస్ కేసులున్నాయి కోర్టు కేసులున్నాయి ఇదే సమస్యలు గాని ఎవరు కూడా ప్రభు కొరకు శ్రమ అనుభవించిన వాడిలాగా మనకి కనిపిస్తున్నాడు ఈరోజు సేవ జీవితంలో అందుకే మనం సాత్వికంగా జీవించాలంటే ఆయన కొరకు శ్రమ పడాలా ఆయన కొడుకు శ్రమ పడాలంటే ప్రతిక్షణం నిన్ను నువ్వు త్యాగం చేసుకోవాలా నీ వ్యక్తి గతమైన జీవితాన్ని త్యాగం చేసుకోవాలా నీ స్వార్థపూరితమైన జీవితాన్ని నువ్వు త్యాగం చేసుకోవాలా అప్పుడు నువ్వు సాత్వికంగా ఉండగలవు నాది నాకు నేనే అనే అన్ని త్యాగం చేసుకోవాల్సిందే మన సేవ జీవితంలో ఆయన చేసుకున్న రైతుగా ఈ లోకంలో ఉన్నప్పుడైనా ఎప్పుడు కూడా ఆయన కొరకు చూపించినట్లు ఒక్క క్షణం మనం గమనించం తన శిష్యుల గురించి ఎలుసలేము ప్రజల గురించి గిరాసినీ ప్రాంతంలో ఉన్న ప్రజల గురించి గలలియా ప్రాంతంలో ప్రజల గురించి అనేక సార్లు అతను ప్రజలను చూసి ఏలవడము గొప్ప జనం చూసి ఏడవడము అదే గమనిస్తూ ఉంటాం ఆయన జీవితంలో వాళ్ళ కొరకు ప్రయాస పడినట్లే మనం చూస్తున్నాం గానీ ఆయన కొరకు ఒకరోజు కూర్చొని ఆయన సంతోషించట్టు మనం కనిపించాం ఎప్పుడు ప్రతిక్షణం ప్రార్థనలో ఉండడము ప్రజలతో పాటు సమస్య ప్రజల సమస్యలని పరిష్కరించడం ఆయన జీవితం అంతా అవీతి ఉండేది కాబట్టి అటు అట్లా ఉండడం కష్టతరమే కదా ఈ లోకంలో కొంతసేపు రెస్ట్ తీసుకుందాం అన్నట్టు ఉంటది కానీ అది సాత్విక జీవితానికి సాదృశ్యం కాదు శతానికి బలహీనతలు ఉంటాయి కరెక్టే కానీ ప్రతి క్షణం ఆయన సేవ జీవితంలో శ్రమే అనుభవించిన వాడి ఉదాహరణకు మనం పౌరు జీవితం చూసినప్పుడు మనకు అది జ్ఞాపకం చేస్తాం ఆయన ఎంతగా శ్రమణ అందిన ప్రతి దశలో శ్రవణ కానీ ఇవన్నీ నాకు చాలా ఈ శ్రమలో నాకు తగినవి ఎందుకంటే వీటికి తగిన ప్రతిఫలం నాకు ఉంటది అన్న ఆ యొక్క అవగాహనకు వచ్చింది ఆయన కాబట్టి ఎంత భయంకరమైన శ్రమను అనుభవించినా గానీ సంతోషంగా వాటిని స్వీకరించినట్టు మనం చూస్తాం కాబట్టి మరి విశేషంగా అందరికంటే ఎక్కువ శ్రమ పొందినవాడు ఎవరంటే మన ప్రభు ఈ లోకంలో సృష్టి ఆరంభం మొదలుకొని ఈ రోజు వరకు ఆయన పొందినంతగా శ్రమ ఎవరు పొందలే కాని మనం అటువంటి శ్రమ పొందం ఎందుకంటే మనం ఆయన మరణంలో పాల్పొందిన వాళ్ళం అది ఆత్మీయమైన జీవితం అది ఆయన మరణ భూస్థాపన పునరుద్ధనంలో పాల్పొందినము ఇప్పుడు మనం కూడా ఆడవరాంగానికి సిద్దపడుతున్నాం అంటే ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో మనం నివసిస్తాం ఆ యొక్క చివరి అనుభవానికి మనము సిద్దపడుతున్నాం మనమే కాదు అనేకులని దాని కొరకు సిద్దపరచాలా కాబట్టి నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేతులు నేను సాత్వికులను దీన మనసు గెలవాడను కాబట్టి ఇతరుల పట్ల మనము దీన దయ గలిగి జీవించడం అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఆయన దీన మనసు గలవాడు కాబట్టి ఆయన ఏ నిగులడో మనం కూడా అటువంటి దీన మనసు కలిగి ఉండాలా ప్రతి ఒక్కరి విషయంలో అవి కలిగినాక మీరు నా కాడే ఎత్తుకొని నా యొద్ద సాత్వికమైన జీవితము నాకు అద్దు అన్నప్పుడు చూడ మనుషులు ఎక్కువ ధనాన్ని ఐశ్వర్యాన్ని ఆశ్రయిస్తున్నారు ఎందుకంటే ఎక్కువ ధనం ఉంటే నీకు సాత్విక ఉండదు ఎందుకంటే ఎటువంటి సమస్య వచ్చినా ధనంతో సాల్వ్ చేసుకోవచ్చు ధనంతో పరిష్కరించుకోవచ్చు అన్న ఆలోచన ఉంటది అందుకే ధనికులు ఎందుకు పర్లోక రాజ్యానికి పోలేరంటే ఇదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడు కూడా శ్రమ అనుభవించలేరు ఎటువంటి కష్టం వచ్చిందనుకోండి డబ్బులు పడేస్తారు పడేసి కష్టం నుంచి బయట పొందుతారు అంటే సునాయసమైన సొల్యూషన్స్ కనుక్కుంటున్నారు వాళ్ళు అవి చాలా ఈజీ సొల్యూషన్స్ అన్నారు కాబట్టి ధనాన్ని ఏరీతైనా ఆర్జించాల ఆ విధానాలలో వాళ్ళు అక్రమమైన మార్గాలు తిరగడము అవినీతి పనులు చేసి మనుషులు దగ్గర నుంచి ధనాన్ని సంబ్ర సంపాదించుకోవడం ఉంటారు ధనం ఎక్కువ ఉంటే సేఫ్టీ నాకు ఫ్యూచర్ లో కానీ ఆ రాత్రి వాళ్ళు చనిపోబోతున్న విషయం గ్రహించినప్పుడు ఆ ధనం వాడిని ఏరీతికి కూడా కాపాడలేదు కదా ఆ యొక్క ఉపమానాన్ని ప్రభు మన జ్ఞాపం చేస్తాడు కూడా నాకు సమృద్ధిగా పంట పండింది నేను సంపూర్ణంగా నా కొట్టాన్యాన్ని అంతా నింపుకుంటాను నాకు ఇంకా ఏ కొద్దు ఉన్నదనుకుంటే వరి రాత్రి చనిపోబోతున్నావు అన్నప్పుడు వాడి పరిస్థితి ఎట్టుంటది కాబట్టి ధనం ఉన్నా చూడండి ధనం ఆయన ఇచ్చి పరిశీలిస్తా ఉంటాడు ధనం ఇస్తాడు సమృద్ధిగా ఇస్తాడు రక్షణ పడిన వాళ్ళందరూ ధనిపతారు ఎందుకు ఇస్తారు ఎందుకు అవుతారు ధనం ఉంటే వాడు నిజాన్ని లేక ధనాన్ని ప్రేమిస్తారా అని పరీక్షించడం వరకు ప్రభు ఇస్తాడు ధనాన్ని సమృద్ధిగా కాబట్టి మనము ధనానికి ప్రాధాన్యత ఇస్తారు మనకు అందరికి ఇచ్చింది కూడా దేవుడు ఇవ్వలేనని మనం ఎప్పుడు తప్పులేకబెట్టి ధనాన్నిస్తున్నాడు అను దినము మనకు అనుగ్రహిస్తున్నాడు ఆహారాన్ని సమృద్ధిగా కాబట్టి వాటి మీద మనము మన మనసుని కేంద్రీకరించుకోవద్దు అది దేని కొరకు అనుగ్రహించబడింది ప్రవ్వ ఈ ధనంతో నిన్ను భయమరచాలా నేను గణపరచాలా దేని దీనికి ప్రాధాన్యత నీకంటే దీన్ని ఎక్కువ ప్రేమించను ప్రవ్వ అని నువ్వు నిన్ను నిన్ను నువ్వు హెచ్చరించుకోవాలా అది చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి ధనము అది సమస్యలని పరిష్కరించే సొల్యూషన్ లాగా ఈ లోకంలో తయారైంది గాని మనం మటుకు దానిమీద ఆశ్రయం పెట్టుకోవద్దు ఆయన మీద మనము మన చింత యావత్ని మోపడం నేర్చుకోవాలా నా కాడి ఎత్తుకుని నా యొక్క నేర్చుకునుడి కాబట్టి ఆయన భారం దేనికి సంబంధించింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు సాత్వికము దీన కలిగి జీవించడం అది ఆయన కాడికి సాదృశ్యం కాబట్టి లోకంలో నీ బుజ్జం మీద ఏముంది కాడి సాత్వికమైన జీవితము దీన కాబట్టి దీనత కలిగి జీవించడం చాలా కష్టం నిన్ను తగ్గించుకుని జీవించడం చాలా కష్టం మరి విశేషంగా దుస్తుడు నిన్ను రెచ్చగొడతా ఉంటాడు అనేకల ద్వారా నిన్ను మీద నిందలు మోపుతా ఉంటాడు అప్పుడు నువ్వు ఏరితిగా జీవిస్తావు దీనత్వాన్ని పోగొట్టుకుంటావా పోగొట్టుకోవడానికి వీళ్ళే ఆయన కాడిని మోసుకోవడం అంటే అదే విషయాన్ని జ్ఞాపం మీ మీద నా కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకుండి కాబట్టి ప్రతి దగ్గర మనం నేర్చుకోవాలా ప్రవ్వా ఈ క్రమంలో నేర్చుకోవాలా ఈ కష్టం నుంచి నాకు ఏం నేర్చుతున్నావు ప్రవ్వా అన్న విషయాన్ని అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా ప్రతి సమస్యలలో ప్రతి శ్రమలో నీకు ఒక విషయాన్ని జ్ఞాపకం ఇస్తాడు అది నీకు ఒక ఆదరణకరంగా ఉంటుంది ఆ యొక్క విషయాలు అప్పుడు మీ ప్రాణంలకు విశ్రాంతి కలుగును ఆయన దగ్గరకు వచ్చి నేర్చుకున్నప్పుడే మీకు విశ్రాంతి కలుగుతుంది అన్న విషయాన్ని ప్రతి క్షణం నీకున్న సమస్యలకి జవాబు దొరికినప్పుడు నీకు విశ్రాంతి కలుగుతుంది ఆ సమస్యలకి జవాబు అతనే ఇస్తా ఆయన దగ్గరకు వచ్చి నేర్చుకుంటేనే కాబట్టి నువ్వు ఎటువంటి బారాన్ని మోస్తున్నావు ఆయన భారాన్ని మోస్తున్నావా ఆయన భారమేంది లేక మనమే ఆయనకి భారంగా ఉన్నావా రివర్స్ అది మనం ఇందాక అక్కడ కాబట్టి నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది కాని అక్కడ భారంతో కూడిన దేవోక్తి ఏంది అన్నప్పుడు ఇసాన్ ప్రజలు ఆయనకి ఎంతగానో భారంగా ఉండరు అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం మనం ప్రముఖి భారంగా ఉండద్దు అన్న విషయాన్ని ఈ రోజు నేర్చుకోవాలా మనము ఆయనకి భారంగా ఉంటే ఆయన మిమ్మల్ని కింద పడవేస్తారని మనం చూసినాం అటుపై వరమా రెండు వారాల క్రితం వాక్యం నో ఎంత కాలంలో ఆయనకి భారంగా ఉంటావు ఆయన భరించి భరించి ఒక్కసారి పడేస్తానంట చూస్తాం అది సంబంధించిన విషయం కదా మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయంలో అదే విషయాన్ని గెపేసిండు ఏషావు సద్దతి వారు దేవునికి ఏ రీతిగా అడ్డుగా ఉండాలన్న విషయాన్ని తర్వాత ఏషావు తర్వాత ఇస్రాయల్ ఏ రీతిగా అతనికి అడ్డుగా ఉండరు భారంగా ఉండరు విషయాన్ని బాలా గ్రంథంలో మాట్లాడుతున్నాడు రెండు విషయాలు జ్ఞాపం చేసుకోండి ఏషావుని ప్రభు ఎందుకు ద్వేషించిండన్నప్పుడు ఆయన స్వార్థం లేదన్న విషయాన్ని మనం అర్థం చేసుకుందాం మూడో వర్షంలో ఆ విషయాన్ని జ్ఞాపం చేసి ఏషావుని ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థము అనక్కలకు నక్కల పాలు చేసి మనం నాశనమై తిని పాడైన మన స్థలంలో మరల కట్టుకుందము రో మీలను అందరు అయితే సైన్యులకు అధిపతి యువోవ సలవిషయం వారు కట్టుపన్న నేను వాటిని కింద ప్రాణద్రోహును లోకులు వారి దేశము భక్తిహీనయు వారు నిత్య కో పాత్ర పెట్టుదురు కాబట్టి ఏదో సంత వాళ్ళు దేవుడికి నిత్యము కోపాగ్ని పాత్రలు కోపానికి పాత్రలు అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు దేవుడు శాశ్వతంగా వీళ్ళని తిరస్కరిస్తున్నారు ఎందుకు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఏదో సంతతి వాళ్ళు శారీరకమైన సంతతి వాళ్ళు ఈ లోకాన్ని సంపాదించుకోవాలా ఉన్నత స్థితిలో ఎదగాల ఉన్నత పదవులను సంపాదించుకోవాలా అన్న గుణగణం కలిగిన వారు కాబట్టి నన్ను సర్వనత్తునికి సమానంగా నా సింహాసనం అన్న సైతాను గుణము కలిగిన వాళ్ళు వీళ్ళు కాబట్టి వాడు ఎంతగా కట్టుకున్నను ఎంతగా ఉన్నత స్థితికి లేచిన నేను తిరిగి వాళ్ళని పడగొడతాను వారు కట్టుకున్నను వాటిని క్రింద పడదను వాళ్ళు ఎంత పైకి ఎదిగినా వారిని క్రింద పరదస్తా అంటుంది కాబట్టి లోకాతీతంగా జీవించే వాళ్ళు శారీరకంగా జీవించే వాళ్ళు అన్యాయంగా జీవించే వాళ్ళు ఎంతగా అభివృద్ధి పొందినో వాడు ఖచ్చితంగా చివరికి పనదద్రవ్యతాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అటుపోయిన వరం రెండు వారాల క్రితం జానించిన రోల్స్ రివర్స్ అవుతాయి యుగ సమాప్తి కాబట్టి పాత కాలంలో ఇస్సాన్ పల్లెని దేవుడు ఎన్నుకున్నాడు అనిలలో నుంచి అబ్రామ్ బయటికి తీసుకొచ్చి ఇస్సాల్ గా మార్చుకున్నాడు సంతానాన్ని విశాల్ గా మార్చుకుని వారి ద్వారా తన రక్షణ ప్రణాళికని ఈ లోకానికి వ్యాపింపజేయడం కొరకు ఏర్పరచుకున్నాడు కానీ వాళ్ళు ప్రకటించలేదు రక్షణ స్వార్త ప్రకటించలేదు యోనా గుణం చూసినాం మనం గుణం చూసినాం నిన్నదే రక్షింపబడడం యోనాకి ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదన్న విషయాన్ని అర్థం చేసుకున్నాం కాబట్టి దేవుని బిడ్డలు దేవుని భారం కలిగిన వారు కాదు అన్న విషయాన్ని కూడా మనం చూస్తుంటున్నాం ఏ రీతిగా జీవించిండ్రు వాళ్ళందరూ చలితనం జీవించడం మలకి చూస్తాం వాళ్ళు ఎట్టున విషయం తర్వాత వాళ్ళందరూ దేవునికి విరోధంగా జీవించి ఆయన రక్షణ ప్రణాళికని ప్రపంచాన్ని ప్రకటించలేదు కాబట్టి వాళ్ళు ఏ రీతిగా ప్రకటించకపో దేని వాక్యానికి విరోధంగా తయారైనారు శరీరాసంగా జీవించు అన్న విషయాన్ని జ్ఞాపకేస్తుంది కాబట్టి మలకీ గ్రంథానికి వాళ్ళు వారి జ్యేష్ఠ హక్కుని పొగట్టుకున్నారు ఏషావు నుంచి యాకోబుకి వచ్చింది హక్కు దాన్ని పొగట్టుకున్నాడు అని పౌల్ ఎన్నిసార్లు చూపించిన మనకు ఆ విషయం జ్యేష్ణతకు హక్కు పొందుకుని తిరిగి పోగొట్టుకున్నాడు అంటే రోల్ రివర్స్ అయింది అన్న విషయం రోమి రాష్ట పత్రిక పదకొండో అధ్యాయుల్లో ఆ విషయాన్ని జ్ఞాపం చేస్తూ అనులమైన మనల్ని రక్షించుకున్నాడు ప్రభు మనను వారి దాకా వారు ఆశించిన వారి చెడ్డవాటిని ఆశిస్తే మనల్ని కూడా తెగ నరికి అన్నాడు కాబట్టి రోల్ మన విషయంలో రివర్స్ అవుతుంది అని చెప్తున్నాడు అంటే నువ్వు కూడా శారీరకంగా తయారైతే నిన్ను నరికి వేస్తాడు అని హెచ్చరిస్తాడు కాబట్టి మన సమస్య మన భారం అంతా దానికి సంబంధించిందే ఏ రీతిగా ఇక రక్షన పొందిన వాళ్ళందరూ ఏషావుగా తయారవుతారు అని కూడా హెచ్చరించాడు మెబిల్ రాష్ట్ర పత్రికల్లో దాన్ని కాబట్టి మీలో ఎవరైనా ఏషియా వంటి భ్రష్టుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అన్నాడు కాబట్టి యువ సమాప్తికి అందరూ ఏషావు లాగా రివర్స్ అవుతారు సెకండ్ టైం పాత నిబంధన కాలం రక్షింపబడ్డాం అని చెప్పుకొని దేవుని బిడలం అని చెప్పుకున్న వాళ్ళందరూ రివర్స్ అయిపోయినారు యాకోబు ఏషావుగా మారడం మనం చూస్తాము అదే రీతిగా అంటే ఇస్రాల్ ప్రజలు ఏషావుగా తయారగా చూస్తున్నాము అదే రీతిగా యుగ సావృతి దేవుని బిడలైన క్రైస్తవులు యాకోబుకి సాదృశ్యం వాళ్ళు రివర్స్ ఏషావు తయారవుతున్నారు అందుకే మూడు పర్ణక రాజాలకు సంబంధించిన బోధన మూడు గుంపులు మనకు అవీ కనిపిస్తాయి ఏషావు సంతతి లాగా కనిపిస్తూ అవన్నీ కాబట్టి వాళ్ళు ఎన్ని సార్లు కట్టుకున్నాను అవన్నీ నేను పడదోస్తాను కాబట్టి యుగ సమాప్తిలో మందిరాలు అన్ని పడగొనల్సిందే వాళ్ళు ఎంత ఉన్నతస్థితికి కట్టుకున్నా గానీ శరాసారిగా జీవించేట వాళ్ళు వారి అన్ని కూలిపోతాయి అన్న విషయాన్ని ప్రభుత్వ మనతో మాట్లాడుతున్నాడు నాలుగవ వర్షంలో చూడు మొదటి అధ్యయనం నాలుగో వచ్చింది ఆఫ్ నాలుగో తెలుగులో కూడా చెక్ చేసుకొని తెలుగు నాగవ వచ్చినము చివరి భాగంలో ఏషావు యొక్క ఏషావు యొక్క స్థలము లేక ఏదో మీల ఏ రీతి ఉందని చివరి భాగంలో చూడండి నాంగవ అధ్యాయం నాగవ వచ్చినము చివరి భాగం వారు కట్టుకున్న వాటిని క్రింద పద రోజులు లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశం అంటే వారి దేశము భక్తిహీనుల ప్రదేశం అని ఇక్కడ కానీ ఇంగ్లీష్ బైబుల్ ఏముందంటే బార్డర్స్ ఆఫ్ విక్డ్నెస్ అనుంది అంటే విక్కిడ్నెస్ అంటే దుష్టత్వం వారి సరిహద్దులు దుష్టత్వంతో ఉన్నాయి అని అర్థం అక్కడ ఇంగ్లీష్ బైబుల్లో ఇక్కడ మటుకు వారి దేశము భక్తిహుల ప్రదేశము అనుంది చూడండి చాలా తేడా ఉంది ఇంగ్లీష్ బైబుల్లో ఇక్కడ అందుకే జాగ్రత్తగా పరిశీలించాల వారి సరిహద్దులు దుష్టత్వంతో ఉన్నాయి అనుంది కానీ ఐదో అస్రంలో కన్నులారా దాని చూచి ఇస్రాల సరిహద్దులో యహోవా బహుగరుడుగా ఉండడని మీరందరూ కానీ ఇక్కడ రెండు సరిహద్దుల గురించి మాట్లాడుతున్నారు దేవుడు ఇంగ్లీష్ బైబుల్ చూడకపోతే అది పోయేది వాక్యం మీరు రెండు సరిహద్దుల గురించి మాట్లాడుతాడు ఇక్కడ మొదటిది దుస్సత్వం కలిగిన సరిహద్దు అది ఏషావు ప్రాంగణము లేక ఏషావు ఏదో జీవిస్తున్న స్థలము వారి దేశం లేక అవినీతిగా ఇస్రాల సరిహద్దు కూడా ఉందని భా ఐదో వర్షంలో ఇస్రా సరిహద్దు లో కింద ఉంది కదా సరిహద్దు సరిహద్దు అంటే ఏముంది కాపలా అంటే సరిహద్దు కాపల అంటే సరిహద్దు చివరి కొన అన్నట్టు బార్డర్ అంటారు దాన్ని చివరి కొన ఇండియాకి పాకిస్తాన్ కి బార్డర్ అంటారు అది చివరి కొన అంటే చివరి వరకు ఎట్లుంటారన్న విషయాన్ని జ్ఞాపడు ఏషియా సరిహద్దు చివరి వరకు దుశత్వంతో ఉంటే ఇస్రాయల్ యొక్క సరిహద్దు ఎహో ఘనతతో నిండి ఉంది అంటున్నాడు ఇక్కడ మనం అర్థం చేసుకోలేదు మీ జీవిత విధానము ఎటువంటి సరిహద్దుని పోలి ఉన్నది శరీరానుసారంగా జీవించే వారి సరిహద్దులు దుష్టత్వంతో నిండి ఉంటాయి చివరికి చివరి భాగం ఫైనల్ అనట్ సంపూర్ణంగా చెడుతనంతో నిండి ఉంటుంది దుష్టత్వంతో నిండి ఉంటుంది అపవిత్రతతో నిండి ఉంటది పాపంతో నిండి ఉంటుంది అని మాట్లాడుతున్నాడు కానీ ఇస్రాల్ యొక్క సరిహద్దు నిండు మనస్తో సేవించి ప్రేమించే వారి సరిహద్దులు ఏరికి ఉంటాయి దేవుని గణపరిచే దాని లాగుంటాయి మన జీవితాలు అది గనపరిచే వారి లాగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు తండ్రిని గణపరచను కదా దాసులు తన యజమాని కదా దామంను నిర్లక్ష్య యాజకులారా కాబట్టి ప్రభని గణపరచడం అంటే ఏందనేది ఇక్కడ మాట్లాడుతున్నాడు తన బిడలమైన మనము తనని ఎట్లా గనపరచాలా తన దాసులమైన మనము లేక తన సేవకులమైన మనము మన యజమాన మన ప్రభుని ఏ రీతిగా గణపరచాలా అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు నా నామాన్ని నిర్లక్ష్యం పెట్టు కాబట్టి ఇప్పుడు విషయం అర్థం చేసుకోవాల ఎప్పుడు మేము నిన్ను నిర్లక్ష్యం చేసినాం ప్రభు అంటారు మనకు విషయం ప్రభుని నాన్న ప్రవచించలేదా అన్న వాక్యాన్ని ఇక్కడ కరెక్ట్ చేస్తాడు దేవుడు మనకి ఈ యాచకులు ప్రభుని ఎట్లా నిర్లక్ష్యం చేసిండ్రు అన్నది యుగ సమాప్తికి వచ్చినప్పటికీ తీర్పు దినంనా తవ్వే మీరు ఎట్లా చేసి అక్రమం చేయబడారా మీ సరిహద్దులు అక్రమంతో నిండి కాబట్టి మీరు నన్ను గనపరచలే మీరు ఎప్పుడు గనపరచలే ఇస్రాయల్ సరిహద్దులో నన్ను దినపరిచిండ్రు కాబట్టి ఆ తినే ఇస్రాయలుగా ఉన్న మనం ఆయన కానీ శారీరకంగా ఉండే ఇస్రాయలు దాన్ని గనపరచలేదు ఇంకో రీతికి చెప్పాలంటే శరీరంగా శారీరకంగా ఉండే ఇస్యల్ అంటే ఆ ఇస్యలు చేసే కుట్ల గురించి మనం మాట్లాడతలేం శారీరకంగా ఉండే ఇస్ఆల్ అంటే రక్షణ పొంది ఆయనకు వీపు చూపిస్తున్న దేవుడి శారీరకమైన ఇష్టం కాబట్టి ఆత్మీయ నువ్వు శారీరకమైన ఇష్టాలు రోల్ రివర్స్ అయిందనేసి ప్రభు మన చూపించడం మన రోల్ రివర్స్ అయింది అనిల నుంచి యూదులుగా తయారు చేసుకుంటు మనల్ని మనం రివర్స్ మళ్ళీ అనిల్ లాగా గొప్ప జనం అందరు అట్లా తయారైతారు సర్పములు ఆ రీతిగా తయారైతాయి యువసమేపటి ఇవ్వాలి వారి సరిహద్దు చివరి కొన అంత భక్తిహీనతతో దుష్టతతో నిండి ఉంది కాబట్టి నా నామం ను నిర్లక్ష్యపెట్టు యాచకులారా నేను తండ్రి నాకు రావాల్సిన ఘనత ఏమైదు నేను యజమానుడిగా నాకు భయపడేవాడు ఎక్కడ అయినాడు యుగ సమాప్తిలో మనుషులు ఎంతగా దిగజారిపోతారన్న విషయాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు ఎవ్వరికి కూడా దేవుని భయము భక్తి ఉండదు దేవుడు ప్రేమమయ్యడు బ్రదర్ అని చెప్తారు కాని వాడికి భయం ఉండదు ఆయన ప్రేమించే దేవుడు బ్రదర్ ఎట్లనైనా నీకు క్షమిస్తాడు దేవారు ఒక్కసారి క్షమించిన ఒక్కసారి నేను ప్రభుత్వం నమ్ముకుంటే సార్ బ్రదర్ జీవితాంతా ఎంత పాపాలు చేసినా క్షమిస్తాడు అదొక బోధ ఒక్కసారి రక్షింపబడ్డ కదా నేను ఈ నిసాలు తప్పు చేసిన జాలివేళ దేవుడిని క్షమిస్తూనే ఉంటాడు నేను ఆజమనం ప్రార్థన చేస్తే మోకాలు అండి క్షమిస్తాడు మళ్ళా సోమవారం నుంచి యథావిధిగా జీవిస్తాం ఇదంతా నిర్లక్ష్యమైన జీవితం అని మనం ఈరోజు నేర్చుకుంటున్నాం కాబట్టి ఎవరు నిర్లక్ష్య ఆయన నామాన్ని యాచకులు దేవుని సేవకులు ఆయన నామాన్ని నిర్లక్ష్యం పెట్టారు ఎందుకో తెలుసా ఆయన నామానికి రావాల్సిన మహిమను వాళ్ళు దొంగలించారు అది నిర్లక్ష్యం చేయడం ఆయనకు రావాల్సిన మహిమను ఎవరితో కూడా నా మహిమని నేను ఎవరితో మరి విశేషంగా ఆ చిల్లర దేవతలతో నేను పంచుకునే ఈ రోజు యాజకులు దేవతలలాగా తయారైపోయినారు ప్రాభు సన్నిధిలో ఉంటూ ఆయన సన్నిధిలో ఉంటూ ఆయనకు రావాల్సిన మహిమను వాళ్ళు దొంగలు ఇస్తున్నారు ఆయన చేస్తున్నారు కాదంటరా ఈ రోజు ప్రపంచమంతటా అదే జరుగుతుంది మనుషులు ఎవరి పట్ల ఆసక్తి చూపిస్తున్నారు ప్రభు పట్లనా యాజగు పట్లనా ప్రభు పట్లనా మందిరం పట్లనా ఆ రీతిగా నిర్లక్ష్యం చేసి దేవునికి వాళ్ళు ఎంతగానో దూరమైపోతున్నారు వాళ్ళ సరిహద్దులు దుష్టత్వంతో నిండిపోతున్నాయి అన్న విషయాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైంది నేను యాజగన్ అయితే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు అనే సైన్యం యొక్క అధిపతికు యహోవా మిమ్మల్ని నల్లగా సమర్థించుకోవడం పోయినవరం అటుపోయిన వారం ప్రమోదేమంతా మాట్లాడతారు యుగ సమాప్తికి వచ్చినప్పుడు మనుషులు అందరూ సమర్థించుకుంటారు ఎందుకంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు ఇంటెలిజెన్స్ ఈ లోకపు తెలివి ఎక్కువ కాబట్టి అన్నిటిని సమర్థించుకోవడం అన్నిటిని సమర్థించుకోవడం ఇది చెయ్యకూడే అంటే అది చేస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తారు అది చేసే టైంకి దేవుని స్థితిస్తారు ఈ తప్పిదం చెయ్యకుడి ఇది చెయ్యకండి అది చెయ్యకండి అని చెప్తే ప్రార్థనతో వాటిని చేస్తారు అది ఏమైనా బాగుందా నువ్వు వాక్యాన్ని ఉల్లంఘించి ఆయన వాక్యాన్ని ధృవీకరించి ఆయననే మహిమపరుస్తున్నావు అనుకుంటున్నావు కానీ ఫస్ట్ పాయింట్ ఏం అయితే వాక్యాన్ని ధృవీకరించినావు వారి దేవతలకు వారు చేసినట్టు మీరు మీ దేవుకి చేయకూడ అంటే ఈ రోజు అంతే జరుగుతుంది ప్రపంచం ఫస్ట్ వాక్యంలోనే తగ్గిపోతున్నారు సెకండ్ పాయింట్ ఆయన మహిమపరచుకుంటున్నారు ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఆ మహిమ పోదు ఎందుకంటే అవిధేయత చూపించినాక వాక్యం పట్ల అవిదేత లేకపోయినప్పుడు ఎంతగా ప్రార్థన చేసినా ఆయనను మహిమపరచలేవు ఆయన ఘనపరచలేవు అని సైన్యంలోకి అధిపతి అది యహోవా మివులడుగా ఏమి చేసి నీ నామం నుం పెట్టి తిని అని మీరందరూ ఏమి చేసి నీ నామం ను నిర్లక్ష్యం పెట్టి అని మీరు కాబట్టి యాజకులు ఏరితిగా పాత నిబడిన కాలంలో దేవుడి నిర్లక్ష్య పెట్టిండ్రు యుగ సమాప్తి కష్టపడికి ఇవన్నీ మన కాలంలో రాయబడ్డ వాక్యాలు ఎందుకంటే ఇప్పుడు అక్కడ లేదు మందిరం లేదు ఇసల్ దేశంలో ఇసల్ దేశంలో మందిరం కూలిపోయింది బలులు ఎప్పుడూ ఆగిపోయినాయి మన ప్రభు మరణానికి మరణించినప్పుడు అవి ఆ లాస్ట్ ఎందుకంటే అది ఒక ప్రవచనం అనుదిన బలు ఆపివేయడం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే దాని ప్రవచనం ఉంది మనం ఒకరోజు చూస్తాము ఆయన దాని ప్రవచనం ఏంటంటే అనుదిన బలు ఆపి నిలిచిపోతాయి ఎందుకు నిలిచిపోతాయి అంటే అసలని మన ప్రభు కాబట్టి ఆయన మరణించినంత అనుదిన పనులు అవసరం లేదు ఎందుకంటే అవి నీడల వంటివి కాబట్టి కానీ ఇసల ఈ రోజు కూడా మందిరం త్వరగా కట్టుకుని మళ్ళా మేము అనుదిన బలు ఆరంభించాలనుకుంటున్నాం అది అభ్యంతర పరుచు ఆరాధన దేవునికి విరోధమైన ఆరాధన ఎందుకంటే నీడను వెంబడించడము చెతతో కూడిన పని పాపంతో పని కాబట్టి ఇస్ పాల దానికి సిద్ధపడుతున్నారు ఈరోజు ప్రపంచమంతట డబ్బులు కూడగట్టి అక్కడ పంపిస్తున్నారు క్రైస్తవులు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా అభ్యంతర పరుచు ఆ విగ్రహం లేక ఆరాధనలో పాలు ఈ రోజు ప్రపంచమంతట ఆ రీతిగా వాళ్ళు దేవుని నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ వాక్యం నెరవేరే టైం సిద్ధమవుతున్నాము మన కాలంలో ఇది తిరగవుతుంది ఆ మంజ్రాన్ని వాళ్ళు పట్టుకుని అనుదిన్న బారంభించడానికి సిద్ధమవుతున్నారు వాటికి సంబంధించిన పెయ్యను తయారు చేసుకోవడము వాటిని జెనెటికల్లీ మోడిఫైడ్ అవన్నీ చేస్తున్నారు వాళ్ళు తెలివి ఉపయోగించి మచ్చలేని ఎరుపు రంగు ఉన్న పెని తయారు చేసుకోవాలి అది బలి అర్థడానికి మంచిదనిషి దేశమంతటి నుంచి వాటిని రకరకాల వాటిని తయారు చేసి వాటికి ఎటువంటి మచ్చ లేకుండా సంపూర్ణంగా ఎర్రగుండాల దాని శరీరం దాన్ని తయారు చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళన్ని అట్లాంటివి తయారు చేస్తారు కోడి నేను ఆ ఇస్రాయల్ దేశానికి సంబంధించిన న్యూస్ పేపర్ చదువుతా ఎందుకు చదువుతానంటే ఇస్రాయల్ దేశంలో ఏం జరుగుతుందని తెలియాలి ఎందుకంటే ఒకసారి ప్రభు ఆ దేశాన్ని విడిచిపెట్టినాక అవి మరీ చెడ్డ దయ్యాలతో నిండిన దేశం అది ఈ రోజు నేను మీకు ఎన్నిసార్లు చూపించిన ఆ దేశం ఎంత చెడుతనంతో ఉంది ఈ రోజు అంటే పసిపిల్లల్ని స్త్రీలను నిర్దాక్షిణంగా చంపుతుంది అది పాలస్తీన ప్రాంతంలో భయంకరంగా షూట్ చేసి చంపుతా ఉంటది అది ఇస్రాయల్ దేశం ఈ రోజు చాలా క్రూరత్వంతో నిండి దానికి అమెరికా ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటది కాబట్టి అమెరికా మేము క్రైస్తవ దేశం అనుకుంటుంది కానీ వాళ్ళు చాలా అవిధేతలో ఉండి సపోర్ట్ చేస్తున్నారు ఈ రోజు ప్రపంచమంతటా నిర్దాక్షిణంగా పిల్లలను స్త్రీలను అందరినీ చంపుతున్నారు వాళ్ళు అరబ్ దేశాలలో భయంకరమైన యుద్దాలు చేసి వాళ్ళు ఇసాల్ పల్లెని బాధ్యత అని ఒక పాస్టర్ ప్రకటిస్తున్నారు ఇస్రాల్ దేశాల దేశస్థాన్ని కాపాడటము మన ధర్మశాస్త్ర నిబంధన న్యాయ అని వాడు ప్రకటిస్తాడు అది మోసంతో గుండోధ అక్కడ ప్రభు లేడు ఈ రోజు అది దొంగల గుహగా మారింది అని ఎన్నిసార్లు ప్రభు మాట్లాడింది నా తండ్రి మందిరాన్ని మీరు దొంగల గుహగా మార్చారు దొంగ అంటే దుష్టుడు సైతాన్ కాబట్టి సైతాను గుహగా తయారైందని ఈరోజు అని ప్రభు మంత్రుడు మాట్లాడతాడు అక్కడ ప్రభు లేడు మన ప్రభుని బాహటంగా త్రునీకరించి ఆ మందిరాన్ని కట్టి ఆయన మరణాన్ని వంబు చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు దానికి క్రైస్తవాలు సపోర్ట్ చేస్తున్నారు ప్రపంచం నుంచి డబ్బులు పంపిస్తారు వాళ్ళకి ఫండ్స్ క్రైస్తవ దేశాలన్నీ ఇసాల్ దేశానికి ఫండ్ పంపిస్తుంది ఇస్లాల్ దేశాన్ని సపోర్ట్ చేస్తుంది మన దేశం కూడా సపోర్ట్ చేస్తుంది ఇసాయిల్ దేశాన్ని చాలా దేశాలు కొన్ని సపోర్ట్ చేస్తాయి ముఖ్యంగా క్రైస్తవ దేశాలన్నీ సపోర్ట్ చేస్తున్నాయి మనం ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం అంటే వాడి సైన్స్ టెక్నాలజీ మన దేశంలో వాడుకోవడానికి వాడు ఒక కోడిని తయారు చేసే ఇప్పుడు సాధారణంగా కోడి మార్కెట్లో కోళ్లు వాటిని దాన్ని చంపినాక దాని ఈకలు అన్ని తొలగించి దాన్ని క్లీన్ చేసి మటన్ నమ్ముతారు వాడు ఏం తయారు చేసిండే ఇప్పుడు ఈకలు లేని కోడిని తయారు చేసి ల్యాబోరేటరీలో ల్యాబ్స్ లలో ఆ కోడికి ఈకలు ఉండవు అంటే ఇంకా ఎట్లా కనిపిస్తుందో మీరు ఊహించుకోండి ఎర్రగా కనిపిస్తుంది కదా కోడి దాని చర్మము జీవంతో ఉండి ఈకలు లేకుంటే ఎర్ర కనిపిస్తుంది అటువంటి కోడిని వాళ్ళు తయారు చేసి దాని షాప్స్ కి పంపితేముంది డైరెక్ట్ కట్ చేయాలా క్లీన్ చేసి ఆ మనమే ఈజీ కదా ఆ ఈకలు వీకడం అన్నీ దాన్ని వేడిలలో ముంచడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు అది అవసరం లేదు డైరెక్ట్ గా చంపాలా క్లీన్ చేసేలా కటాకటా కట్ బిజినెస్ అంటే అట్లాంటి కోడిని తయారు చేసిన వాళ్ళు వాళ్ళందరూ అట్లాంటివి తయారు చేస్తూ ఉంటారు ఎందుకో మీరు బాగా అర్థం చేసుకోండి కానీ అది నెమరువైంది జీవి కోడి దాని దాని కడుపులో విషపు ఉంటది అంతా రోగం ఉంటుంది దాంట్లో దాంట్లో అంతా మ్యూకస్ ఉంటది దాని ఆహారంలో సరే అవన్నీ మనం చెప్తే మనుషులు తృణీకరిస్తారు మన బోధనని సరే మొదటి కూడా ధృణీకరించే మన ప్రభు బోధంతు నీకరించు తన శిష్యుల బోధంతులు నీకరించు నువ్వు చెప్తే కూడా ధృణీకరిస్తారు దాంట్లో మ్యూకస్ ఎక్కువ ఉంటుంది చికెన్ లో జిగుడు అంటే మ్యూకస్ అంటే జిగుడు పదార్థం జిగుడు పదార్థం ఉంటే రోగాలు వస్తాయి శరీరంలో కాబట్టి ఆ జిగుడు పదార్థం నుంచి మనం విడుదల సర్ది అయితే జిగుడు పదార్థం ఉంటే మన శరీరంలో జిగుడు లేకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఆహారాలు పొందుకోవాలా ఎందుకు తినొద్దాం అని ప్రభు మంత్ర మాట్లాడుతున్న కొంతకాలం నుంచి తారుమార్ అయిపోయినది ఫుడ్ సిస్టమ్స్ ఈ లోకంలో ఏవి తినొద్దు అవి తింటున్నాం పన్నెండు నెలల పన్నెండు సంవత్సరాల వరకు మన శరీరంలో ఒక గ్రంథి ఉంటది పాలు దాగినప్పుడు పాలు జీర్ణం కావడానికి వరకు ఆ గ్రంథి ఉంటది పన్నెండు సంవత్సరాల తర్వాత గ్రంథి మాయమైపోతుంది మన శరీరంలో ఉన్న గ్రంథి అంటే గ్రాండ్ అంటారు ఇంగ్లీష్ లో మీరు దాన్ని తెలుగులో గ్రంథి అంటారు ఆ గ్రంథి కరిగిపోతుంది శరీరంలో కరిగిపోయినాక ఇంకా మనం మిల్క్ తాగడానికి వీల్లేదు కాబట్టి మిల్క్ తాగడం వల్ల జిగుడు పదార్థం ఎక్కువ తయారైతుంది బాడీలో అందుకే మనం ప్రసారం ఎవరైనా మిల్క్ తాగాలంటే కాల్షియం ఇప్పుడు కాల్షియం లోపం ఉంది శరీరంలో మిల్క్ లో కాల్షియం ఉంటుంది కానీ ఆ మిల్క్ ఏ రీతి వస్తుంది హార్మోన్ ఇంజెక్షన్స్ ద్వారా వస్తుంది ఆ మిల్క్ తాగడం వల్ల మనకి ఆ బాడీలో ఇంకా జిగుడు పదార్థం తయారైపోయి రకరకాల రోగాలు వస్తూ ఉంటాయి జిగుడు పదార్థం నుంచి మనం బిడుదల పొందాలి శరీరం తయారగా శరీరంలో అది తయారైతుంది జిగుడు పదార్థం నువ్వు తినే ఆహారాన్ని వచ్చి టి నాచురల్ గా ఉండే ఆహారాలు తింటే ఆ జిగురు పదార్థం తయారు కాదు అప్పుడు ఏమవుతుందంటే నీకు ఎటువంటి అనారోగ్యం రాదు ఆ జిగురు ఒక్కసారి స్టార్ట్ అయిందంటే శరీరం అంతా స్ప్రెడ్ అవుతుంది బ్లడ్ అంతా స్ప్రెడ్ అవుతుంది తల నుంచి అధికారులు వరకు అంతా స్ప్రెడ్ అవుతుంటది ఆ జిగురు దాని నుంచి మనం బయటపడాలంటే జాగ్రత్తగా మనం ఉండాలి అదొకటే రోగాలకి దారి తీస్తుంది అన్ని రోగాలకి అదే కారణం అంటారు డాక్టర్స్ ఏ రీతిగా ఏమి చేసి నీ నామం నిర్లక్ష్య పెట్టి తిమని మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిస్థితి అని మీరు అందరు కాబట్టి నేను ఎక్కడ తప్పు చేసినాడు నేనేం చేసాను టవ్వా అని ప్రశ్నించే మనుషులే గాని ఒకటి కూడా తన హృదయాన్ని పరిశీలించుకున్నవాడు కాదు వివిధ సమతి కష్టపడికి యాజకులు ఉన్నారు నేను ఎక్కడ తప్పు చేసినట్టీ నాన్న ప్రవచించలేదా నీ నాన్న అద్యలేదా నీ నాన్న ఇజ్జే అని చెప్పడమే గాని ఎవరు కూడా ఆ దశకి ఆ రోజుకి ముందు పరిశీలించుకున్నవాడు కాదు ప్రఘు కూడా అయితే మాట్లాడుతున్నాడు మళ్ళా గ్రంథం అంటే చివరి అవకాశం లేదు మీకు టైం అని చెప్పడానికి ఇంకా నేను మిమ్మల్ని శిక్షించబోతున్నాను అని చెప్పడానికి నేను మిమ్మల్ని శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా మళ్ళా మీ తట్టు రానే రాను నేను మనం చూసినా ఎక్కడ అమోస గ్రంథంలో ఐ విల్ నాట్ పాస్ యూ బై ఎనీ మోర్ నేను మిమ్మల్ని ఎప్పుడు దాకిపోను అన్నాడు ఇక మీద మీ దగ్గరికి నేను రానే రాను అని హెచ్చరించేసి అంటే అయిపోయింది వాళ్ళకి అవకాశం అని కాబట్టి ఇప్పుడు రక్షణ ప్రపంచమంతట విస్తరించింది ప్రజల కాని కానీ రోల్ రివర్స్ అయిపోయింది అని ప్రభు మంత్ర మాట్లాడతారు ఈ వాక్యం ద్వారా ఏ రీతిగా ఏమి చేసి నీ నామని నిలక్ష మీరందరూ నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించచ్చు ఏమి చేసి నన్ను అపవిత్ర మీరందరూ కాబట్టి అపవిత్రమైన భోజనం ఏంది అన్నప్పుడు రెండు విషయాలు అర్థం చేసుకోలేదు అది డైరెక్ట్ గానే అయినా బలిపీఠము దేనికి సాదృశ్యం ప్రకృతి సహజంగా మందిరంలో ఆ రోజు ఉండే ఆ రోజు మందిరంలో బలిపీఠం ఉండే మలటి గ్రంథం కాలంలో ఉంది బలిపీఠం కానీ అనుదిన బలులు ఏమర్పించారు వాళ్ళు అపవిత్రమైన వాటిని అర్పించడం చెప్తున్నాడు అక్కడ ఈనాడు అపవిత్రమే కింద ఇంకా బాగా రాసి చనిపోయింది మన ప్రభు చనిపోయేంత వరకు పస్తకాశువుని బాలి పాశువులను అనుదిన బలు అర్పించారు ఆయన చనిపోయిన ఆయన చనిపోయి ఆయన థర్టీ థర్టీ ఇయర్స్ థర్టీ థర్టీ ఇయర్స్ ఆయనకు ఆయన చనిపోయే టైంకి దాని తర్వాత ఇంకొక 25 ఫైవ్ ఇయర్స్ లేక థర్టీ ఫైవ్ ప్లస్ ఫార్టీ అంటే ఒక 30 ఇయర్స్ థర్టీ ఫైవ్ ప్లస్ థర్టీ అంటే సెవెంటీ ఆయన చనిపోయి తిరిగి లేచి వెళ్లిపోయిన ఇంకా సెవెంటీ అంటే ఇంకొక థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ చనిపోయింది మొదటి శతాబ్దం నుంచి థర్టీ ఇయర్స్ వరకు ఆయన బ్రతికేవాడు థర్టీ ఫైవ్ చనిపోతాడు ఆయన తర్వాత ఇంకొక థర్టీ ఇయర్స్ తర్వాత మందిరం కూలిపోయి ఆ నేర చక్రవర్తి దాన్ని మొత్తం కాల్చివేస్తాడు రోమా చక్రవర్తి అది డెబ్బై అవ శతాబ్దంలో దాన్ని కాల్చేసేదాకా ఇంకా అందులో ఏనుండవు ఏ స్థలానికి ఉండదు అక్కడ అంతా బంగారం అంతా కరెక్ట్ స్తంభాలన్నీ కూడా వెలికిచ్చేసాడు మొత్తం నేలమట్టం చేసేసి దాన్ని కాల్చి వేసేసాడు దూలాలు ఇలా అన్ని కాల్చివేసి ఎన్నడికి అది జ్ఞాపనం రానికుండా తీర్చి చేసిండు అది మన ప్రభు ప్రవచన నెరవేరాలి కాబట్టి దీని ఈ మజనాన్ని మీరు చూసుకుని ఇంత బాగుంది కదా రాతి మీద రాతి ఉండదు అని మీరు చెప్తాడు ఆయన కాబట్టి అది ఆయన చనిపోయిన ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత నెరవేరింది అది ముప్పై సంవత్సరాలు నెరవేరుతుంది ఆ ప్రవచనం నేను ఒకరిని ప్రవరించిన కొన్నిసార్లు ప్రవచనాలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నెరవేరుతా ఈ కాలంలో కూడా చూసినా నేను సెవెంటీ నైన్ ఆ టైంలో ప్రవచనం జ్ఞాపకం మంచి దేవుని భక్తులు ప్రవచించిన ప్రవచనాలు ఆ ప్రవచనాలు ఎగ్జాక్ట్లీ మొదటి నెరవేరుతున్నాయి కాబట్టి ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలా ఇప్పుడు ఒక ప్రవచన ప్రభు మనకు బయలుపరిస్తే రేపు అయితే అనుకోవడం వీల్లేదు కావచ్చు కూడా ఎందుకంటే ఆయన దృష్టం రివర్స్ ఫార్వర్డ్ పోతా ఉంటుంది అని ముందుకు అడగకపోతా ఉంటుంది దృష్ట టైం కాబట్టి కొన్ని ప్రవర్నాలు అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కూడా నేను ఎగ్నట్టు నేను చూస్తున్నాను గతంలో ప్రవచనాలు సెవెంటీస్ లో వచ్చిన ప్రవచనాలు టూ లో నేను చూస్తున్నాను సెవెంటీ ఎయిట్ ఎయిటీస్ లో ఇప్పుడు మన కాలంలో నేను ఎవరన్నాను అంటే నేను ఎగ్జాక్ట్లీ కాల్యులేషన్స్ ప్రకారంగా ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ అని 25 థర్టీ ఇయర్స్ కంటే ఒక తరం ఆరంభంలో అది నెరవేరడం చూస్తున్నాం అంటే కావచ్చు బహుశా ఎందుకంటే ఒక తరం ముగిస్తుంది ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి అని హెచ్చరించడం కొరకు అది నెరవేరడం చూపిస్తుంది మనకి కాబట్టి ప్రతి ప్రవచనము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి నెరవేరడం చూస్తున్నాం ప్రపంచమంతటా బాహటంగా కొన్ని ప్రవచనాలు త్వరలో నెరవేరచ్చు ఉదాహరణకి హిచ్కే సంబంధించిన హిచ్కే రాజుకి సంబంధించిన ప్రవచనం చెప్తాడు ఈ రాత్రి నువ్వు చాలపోతున్నావు అంటే ఆ రాత్రి ఆ ప్రవచనం ఆరంభం కావాలా కానీ దాన్ని పోస్ట్ పోన్ చేసిందే హెచ్ చేస్తే పోస్ట్ కొన్ని ప్రవర్చనాలను పోస్ట్ పోన్ కొన్ని ప్రవర్చనాలు పోస్ట్ పోన్ కావు దివ్య గ్రహించాలా ఎటువంటి ప్రవర్శనాలు పోస్ట్ పోన్ కావు ఆయన మరణించాలి లోకంలో అది పోస్ట్ పోన్ ప్రవచనం ఆ టైంకి తినగలసిందే ఆయన లోకంలో కుట్టాలా ఆయన కుట్టడం ఒక ప్రవచనం ఐదు వందల ఆరు వందల ప్రవాసాలు ఉన్నాయి పాత నిబంధన కాలంలో ఆయన పుట్టుగా సంబంధించినవి మరి ఆ ప్రవాసనలు నెరవేరాల నువ్వు పుట్టొద్ది అని ప్రార్థన చేస్తాను ప్రవచనం అదే రీతిగా ఆయన మరణించాలని రెండు వేలకి పైగా ప్రవాసాలు ఉన్నాయి బైబుల్ అంతటా ఆది కాండా ఆయన మరణానికి సంబంధించింది ఆయన మరణాన్ని దేనికి సంబంధించింది అన్న విషయంలో అక్కడ కానీ ఆయన మరణించద్దు అది పేతులు అంటే నువ్వు అంటే చవడానికి వీలు లేదు ప్రభావం పేతురు అప్పుడు పేతుని గతించింది సైతం వెనకలికి పోడు అంటే పేతుర్లో సైతం ధోరింది కాబట్టి ఆయన గ్రహించగలుగుతారు ఆ విషయాలు అంటే కొన్ని ప్రవచనాలు ను ప్రార్థన చేసినా చేయకుండా నెరవేరుతాయి అన్న విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి కాబట్టి ఎటువంటి ప్రవర్చన అర్థం చేసుకోవాలి ఇప్పుడు కానీ కొన్ని ప్రవేశాల మటుకు ప్రార్థన చేస్తే నిరర్తకం అవుతాయి అని పౌలు పొరుగుల రాష్ట్ర పత్రికల్లో ఆ విషయం శ్రేష్టమైన ప్రేమ దాని తర్వాత ప్రవర్శనాల గురించి మాట్లాడుతూ కృపాల గురించి మాట్లాడుతూ భాషలు నిలిచిపోతాయి అన్నాడు ప్రవచనాలు నిరర్తకం అంటే అయిపోతాయి కాకుండా అన్న విషయాన్ని హెచ్చరిస్తాడు దాని కొన్ని మట్టుకు కానే కావు ఉదాహరణకి యుగ సమాప్తికి సంబంధించిన ప్రవచనాలు తప్పనిసరి నెరవేరతాయి తీర్పు ప్రవచనం తప్పనిసరి నెరవేరుతది అవి వాటికి నువ్వు విరదంగా ప్రేయర్ అది రాంగ్ అన్నట్టు ఎందుకంటే నువ్వు దాన్ని సరిగా అర్థం చేసుకోలేదు కానీ తీర్పు నుంచి మనుషులు విడుదల పొందాలా ప్రవ్వా అని ప్రార్థన చేస్తే అది ఎందుకంటే అది దైనికమైన చింతతో కూడిన ప్రార్థన కాబట్టి గొప్ప జనము కాకుండా బయటికి రావాలా వాళ్ళు తప్పక శ్రమల పాలు ప్రవచనం మరి ఆ ప్రవచనం నెరవేరకుండా అందరితో ఏం చేయాలి గొప్ప జనం అందరి నుంచి బయట రావాలా నువ్వు ప్రార్థన చేస్తున్నావు వాళ్ళు బయటకు వస్తారు బట్ ప్రవచనం వరకు నెరవేరుతాయి చివరి వరకు ఎంత మంది ఉంటారో గొప్ప వాళ్ళందరూ శమల మరణించక తప్పదు ప్రవచనం నెరవేరాల్సిందే శాశ్వతంగా రెండు గుంపులను తెగవేసి చంపుతానని జకా గ్రంథం చివరి భాగంలో చూసినా మనం ఆ రెండు గుంపులు శాశ్వతంగా నరకం పోతాయి నువ్వు ఎంత ప్రార్థన చేసినా పోతాయి ఎందుకంటే వాళ్ళు వినర్ వాళ్ళు ఆల్రెడీ మార్క్ వాళ్ళ గుర్తుని మార్కేషన్ పైన మీద మార్కేసినట్లు మనమైన ముదుటేసి విమోచనం వరకు మీరు ముద్రించుకున్న మనిషి పశుధాత్మ చేత అవి మారవ అవి ప్రొవసనల్ అవి శాశ్వతంగా ఉంటాయన్న విషయం మనం ఈరోజు నేర్చుకోవాలి కాబట్టి యాచకులో ఏరితి కూడా విషయాన్ని అక్కడ మాట్లాడతాడు నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనం మీరు అర్పించదురు కాబట్టి ప్రకృతి సహజంగా ఉన్న ఆ మందిరంలో వాళ్ళు అపవిత్రమైన పశువులని అర్పించరు ఉదాహరణకి బలిపీఠం మీద మగ పశువుని అర్పించాల ఆడ పశువుని అర్పించద్దు వాళ్ళు చేస్తున్నట్ల బలిపీ మీద శ్రేష్టమైన పశున అర్పించాల దాంట్లో ఎటువంటి మచ్చ ఎటువంటి రోగం ఉండడానికి కుంటిది గుండిది అని ఉంటే లేవీయ కారణాన్ని మనం ఎటువంటి బలహీనతలు లేని బలి అర్పించాల పాత నిబంధన కాలంలో కాని మన విగ్రంథంకి వచ్చినప్పటికీ వాళ్ళు ఏం చేశారంటే చిల్లర చిల్లర వాటిని అర్పించారు మంచి వాటిని కాపాడుకున్నారు చిల్లర చిల్లర వాటిని అర్పించారు అది కయ్యను గుణం కదా కయ్యను శ్రేష్టమైన వాటిని జమ చిల్లర వాటిని అర్పించిండు హేబెలు చిల్లర వాటిని పడేసి శ్రేష్టమైన వాటిని అర్పించిండు ప్రభుకి దేవునికి హేబెలు గుణం గానీ కయ్యను యువ సమాజానికి ఇష్టపడికి బలి అర్పణలో కయ్యను గుణం కనిపిస్తుంది అన్న తిరిగి వస్తుంది ఆ కయ్యను ఆత్మ అన్న విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు కాబట్టి మీరందరూ ఎటువంటి అర్పించారు ఇక్కడ ప్రశ్నిస్తారు ఏమి చేసింది అపరితర పరిస్థితి అండి మీరందరూ యహో భోజనపు బలను నీచపరచడం కాబట్టి రెండు విషయాలు అంతా చేస్తున్నాడు ప్రకృతి సహజంగా యుగ సమాప్తిలో ఆత్మీయ దర్శలు ఎందుకంటే ప్రభుత్వం చూపించిన పరిధి దాశ పత్రికల్లో పాతని గతించినాయి సమస్తం కాబట్టి బలిపీఠము దేనికి సాదృశ్యం నీ హృదయానికి సాదృశ్యం ప్రతిరోజు నీ హృదయంలో బలిపీఠం మీద బలు అర్పించబడాలా నీ హృదయమే పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం ప్రభు నిన్ను అక్కడ కలుసుకోవాలనుకుంటున్నాడు ఆయన పరిశుద్ధ స్థలంలోనే ఉంటాడు ఎప్పుడు హృదయాన్ని ఎంత పరిశుద్ధంగా పెట్టుకుంటే నీతో అక్కడ ఆయన నివసించి నీతో సంపాదించాలనుకుంటాడు నీ జీవితానికి ఆయన నావా నామికుడు లాగా ఉంటాడు అక్కడ నివసిస్తూ నిన్ను నడిపించే లాగా ఉంటాడు కాబట్టి నీ హృదయాన్ని పరిశుద్ధంగా పరచుకున్నప్పుడే ఆయన అక్కడ ఉండగలడు కానీ బలిపీఠం అనే నీ హృదయం మీద ప్రతిరోజు నిన్ను నువ్వు బలిగా అర్పించుకోవాలనుకోరు ఈ జీవితం విషయం ఇక్కడ మనం నేర్చుకుంటాం ఆత్మీయోస్తాను కానీ నువ్వు ఆ బలిపీఠము దగ్గర ఏం చేసిన అపవిత్రమైన భోజనాన్ని ప్రభుకి సమర్పిస్తున్నావు ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలా బలి అర్పణ దేనికి సంబంధించింది నేను బలిని కోరలేదు కనికరాన్నే కోరిన అంటాడు కాబట్టి దేనికి సంబంధించింది బలి అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి కనికరానికి సంబంధించింది అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి దాని తర్వాత హెబుల్ రాష్ట్రపత్రికలో చూస్తాం మనం అర్పించాల్సింది ఏంది అసలేనది ఆయనకి అర్పించాల్సిన బలి దేనికి సంబంధించింది అంటే నీ జిహ్వా ఫలాన్ని అర్పించామంటాడు అక్కడ హెబుల్ రాష్ట్రపత్రికలో జిహ్వా జిహ్వా అంటే నాలుక దాని ఫలం అంటే నోట్ల నీ నోట్ల నుంచి వచ్చే పదాలు ఆయన గనపరిచే పదాల ఉండాల కాబట్టి బలి దేనికి సంబంధించిందంటే నీ యొక్క ఆరాధనకు సంబంధించింది విషయాన్ని జ్ఞాపం చేస్తుంది నీ నోట్ల నుంచి వచ్చే ఆరాధన బట్ నీ నుంచి వచ్చేది నీ హృదయం నుంచి నీ నోట్ల నుంచి బయటకు వచ్చేది ఆయనకు కావాల్సిన అసలైన బలి అర్పణ కాబట్టి నువ్వు పరిశుద్ధంగా ఉంటూ నిన్ను ఆయనకు సమర్పించుకోవాలా నిన్ను బలి పశువుగా సమర్పించుకోవాలా ఆయనని మైవ పరిచేలాగా అనిని స్థుతించాలా ఈ విషయాలే ఆత్మీయమైన సత్యాలకి జ్ఞాపకం చేస్తుంది ఈ వాక్యం కానీ వాళ్ళు అపవిత్రమైన భోజనాన్ని అర్పించారు అపవిత్రమైన పశువులను అర్పించారు ఎట్లా అర్పించారు కింద అక్కడ వ్యూహ భోజనపు బలను నీచపరచినది చైతన్య కదా గురి దానిని బలిగా అర్పించేటలా అది దోషము కాదా అంటే దేవుణ్ణి చిల్లరగా సంబరించడం ఏ ఎందుకులే ఏం చేసుకుంటాడులే ఏం చేస్తాడులే అంటే ఒక రీతిగా సవాల్ చేయడం ఆయన సృష్టికర్త అయితే ఆయనకి శ్రేష్టమైన వాటిని అర్పించకుండా గుడ్డి వాటిని అర్పిస్తారా ఆయన ఎంతగా భరించి వాటిని అంటే నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావా అన్ని నన్ను నారికేళలు పొందుకొని నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావా నేను ఎప్పుడైనా నువ్వు బలి గుడ్డి తీసుకొని బలిగా అర్పించడ అది దోషము కాదా కొట్టి ధరలో రోగము కల దాండా అది దోషము కాదా అటు వాటిని నీ అధికారికి నీ విషలా అతను నీకు దయచూపున నిన్ను అంగీకరించినా అని సైన్యంలోకి అధిపతి అయిన యహోవా కాబట్టి వాడు ఎటువంటి బలులను అర్పించారు కుంటిది గుడ్డిది రోగం గలది గుడ్డిది రోగం అంటే పాపంతో కూడినది అని అర్థం నీ ఆడవేన పాపంతో కూడింది ఉండడానికి వీల్లేదు అంటే నీలో పాపం పాపముంటూ నీలో తిరుగుబాటుతనం ఉంటు నీలో అవిదేవిత ఉంటూ నువ్వు ఆయనకి నిన్ను ఎట్లా సమర్పించుకుంటావు ప్రతిరోజు జరుగుతుంది కదా ప్రపంచంలో సోమవారం నుంచి శనివారం వరకు లోకాత్కంగా జీవించి ఆదాయం వచ్చి నువ్వు అర్పించుకుంటావు జీవితాన్ని ప్రభురాత్రి భోజనంలో పాల్పొండకు ముందు నీ జీవితం ఎట్లుంటుంది నువ్వు అనుకుంటుంది నేను పరిశీలించుకుంటున్నాను ఎన్నిసార్లు పరిశీలించుకుంటావు ప్రతి ఆధ్వర్యం పరిశీలించుకోవాల్సిందేనా అంటే ఆ వారమంతా నువ్వు పాపం చేసినట్లే కదా నువ్వు నీ పాపాలను ఒప్పుకుంటున్నావు అంటే ఆ వారం అంతా నువ్వు ఎంతో పాపంలో జీవించు ఎన్నిసార్లు నీకు క్షమించాలా నాతోసారి మాట్లాడింది దేవుడు ఆయన సరం వినో ఎన్నిసార్లు నీకు క్షమించాలనేసి దేగదేవ ఒక ఇరవై సంవత్సరాల క్రితం మాట్లాడండి ఒకసారి ప్రార్థన చేస్తుంటే అంటే ప్రతిసారి నువ్వు ప్రార్థన చేస్తున్నావు ప్రభు మనం క్షమించు ప్రభు అని అంటే నువ్వు దానికి ముందు పాపం చేసినట్లే దేవుని బిడ్డలు పాపము చేయలేరు అని ఉంది పత్రికలో కాని మనం చేస్తున్నాము ప్రతిసారి క్షమని కోరుకుంటున్నావు అంటే మనం అదొక ఆచారబద్ధంగా చేస్తున్నాం పాపం ఈ వారమంతా పాపం చేస్తే మా దేవులకు వస్తే పాపక్షమ పొందుకుంటున్నాం అదే ఒక ఆనవాళ్ళ లాగా అయిపోయింది ఒక ఆచారబద్ధమైన జీవితం లాగా అయిపోయింది ఈరోజు మనుషులకి కాబట్టి ఒకసారి పాపం చేసినాక దాని నుంచి బయట పొందినాక మనం తిరిగి తిరగడానికి వీల్లేదు అన్న విషయాన్ని మనం ఈరోజు నేర్చుకోవాలా ఎవరో ఆలోచించేమని మీరు అటువంటి అపవిత్రమైన వాటిని అర్పించారు కాబట్టి దేవుడు మనకు కటక్షను చూపినట్లు ఆయనను శాంతి పరచుడి మీ చేతనే గదా అది జరిగను ఆయన మిమ్మల్ని బట్టి ఎవరినైనా అంగీకరించినా ఈ విషయం బాధ అర్థం చేసుకోండి మిమ్ముని బట్టి ఎవరైనా అంగీకరించినా చాలా బాధతో ఆయన ఈ విషయాన్ని జ్ఞాపం చేస్తున్నారు చూడండి ఆయన మిమ్మల్ని బట్టి ఎవరినైనా అంగీకరించినా మీరు జీవిస్తే ఎట్లా ప్రజలు రక్షణలోకి వస్తారు మీరు ఏ రీతిగా జీవిస్తే మనుషులు మీరు ఏరీతిగా రక్షణలు నడిపించగలరు వేరే వాటిని ఎవరైనా అంగీకరిస్తారని మీరు చెప్తే మీ వలన మీ వలన రక్షణ పోవాలా మీరే ఇట్లా జీవిస్తే వేరే వాళ్ళు ఎట్లా రక్షణలోకి వస్తారు అదే ఆయన బాధతో కూడిన చెప్తున్న మాట ఆయనను నేను ఒక విషయం నేర్చుకున్న ఈ వాక్యాన్ని అనిస్తుంటే మొదటి అధ్యాయం ఆయన సృష్టికర్త ఇసా అంతా తిరుగుబాటు తనం చేసినప్పుడు ఆయన ఏర్పరచుకున్న ప్రజలు కదా వాళ్ళు స్పెషల్ గా ఎన్నుకున్నాడు వాళ్ళ ద్వారా రక్షణ సృష్టికి సమస్య సృష్టి ప్రకటించాలనే వాళ్ళు దాన్ని తృణీకరిస్తే ఆయన ఎంతో ఓర్పుతో ఎంతో జాలి కలిగిన వాడు దయ కలిగి సహనంతో ఇవన్నీ వాళ్ళని అడుగుతున్నాడు ఆయనకి అవసరం లేదు కదా ఆయన మోసే ఒకరోజు నిలబడ్డప్పుడు మోసే అంటాడు మోసే పతం జరుగు వీళ్ళందరినీ నాశనం చేసిన నీ ద్వారా ఇసంతలని నేను ఒక కొత్త ఒక సంతానాన్ని తయారు చేస్తాను అంటాడు మోసే అడ్డ పడతాడు పొద్దు నీ నామాన్ని వేరే దూషిస్తారు చూడు ఐదుకి వెళ్ళి వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ సరిపడి ఈ నామాన్ని చెడగడతారు ప్రవ్వ అంటే మోసే గురగణం చూడండి మన ప్రభుత్వం చెడిపోకుండా ఉండడానికి ఆయన ఎంతగా అడ్డుపడుతున్నాడు కానీ ఇస్రాయల్ ఆ రీతిగా జీవించిండ్రా అట్లా జీవిస్తున్నారు ప్రపంచం ఈ మనం అదే చూస్తున్నాం ఆత్మీయ ఇస్రాయెల్ ఏ రీతిగా జీవిస్తున్నారు ఇస్రాయల్ దేశాన్ని కాపాడడం కొరకు ఎవరన్నా మీరు చంపచ్చు అది క్రైస్తవుల బోధ ఇస్రాయల్ దేశాన్ని కాపాడేది మన న్యాయ కాబట్టి అరబ్ దేశాలు ఇస్రాయల్ దేశానికి పోతే మిసైల్ దేశాన్ని మనం కాపాడాలా క్రైస్తవం మన ప్రెసిడెంట్ కి చెప్పాలా మనం ఆ దేశాలని బండ్కోండి వాళ్ళందరినీ నువ్వు పదేళ్లను అలంఘిస్తలేవా నరహత్య చేస్తున్నావు నువ్వు అనేతిగా మిసైల్ పని చేస్తూ క్రైస్తవ దేశాలు వాళ్ళని సపోర్ట్ చేసి అందులో పాలు ఈ రోజు అంతా అపవిత్రున్న పని ఈరోజు కాబట్టి మనము అందులో పాలు అంటే దానికి సపోర్ట్ గా ఉండకుండా మనం వేరు పని మీలో ఒకడు నా బలపీఠం మీద నిరతకముగా అగ్ని రాజబెట్టకుండా నా మందిరపు వాకిలను మోయవాడొకడు మీలో ఉన్న మేలు మందిరము క్లోజ్ కావడం మేలు చూడండి అంటే ఎంతగా ఆయన సహనం మందిరం తెలిస్తే మీరు ఏమో చేశారు అంత చెత్త పని కనీసం ఎవరన్నా మీ మందాలను క్లోజ్ చేస్తే ఎంత బాగుంటుంది అంటే అది మేలు అది మూయ పడితే అంటే యుగ వచ్చేటప్పటికి అవన్నీ మూయ పడతాయి అన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు మీ అందరు నాకు ఇష్టం లేదు ఒక్కసారి ఆయన మూయబడ్డాక ఇంకా నాకు మీద ఇష్టం ఉండదు మీ చేత నేను నైవేద్యం ను అంగీకరింపనని సైన్యులకు అధిపతిగా యహోవా సెలవిచ్చి సెలవిచ్చుచున్నాడు ఇంకా అయిపోయింది తర్వాత నేను మీ యొక్క నైవేద్యాన్ని పొందుకోను ఎందుకంటే నా కుమారుడు కుట్టమోతుడు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఇంకా నేను మీ దగ్గరికి ఏం తీసుకోను ఇంకా మీ మళ్ళీ కంప్లీట్ గా మీ అందు నాకు ఇష్టం లేదు ఒకప్పుడు మీరంటే నా ప్రియులు నా బిడ్డలు నేను నిన్ను నేను నేను నిన్ను కని ఉన్నాను ఇట్లా మాట్లాడినవాడు మీ అందుకు నాకు ఇష్టం లేదంటారు చివరికి వచ్చినప్పటికీ ఈ విషయం చాలా హెచ్చరికతో ఉన్న పని ఇగ సమ్మతికి ఎవరి మీద ఆయనకు ఇష్టం లేదు అసలు ఇస్రాల్ పే దేశం ఈ రోజు లేదు యాక్చువల్గా నైన్టీన్ లో స్టార్ట్ అయింది అంటే రెండు సంవత్సరాల ముందు ఉన్న దేశం వాళ్ళందరూ ప్రపంచమంతా చలా చెదిరిపోయినది ఈ రోజు కూడా ఆ దేశానికి వాపస్ పొమ్మంటే పోతలేదు ఇస్ పేరు కాదు ఈ రోజు ఉండవాళ్ళంతా తెల్లవాళ్ళు ఇస్సాల్ పేర్లు అంతా మనలాగుంటారు ఏషియన్స్ ఒకప్పుడు కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళంతా తెల్లగుంటారు అక్కడ కాబట్టి వీళ్ళు నిజంగా ఇస్ కాదా అనేది ఒక పెద్ద అనుమానం ప్రజలకి వాళ్ళందరిపై అక్కడ జమినారు అంటే నుంచి మనుషులందరిపై జమినారు అక్కడ వాళ్ళు ఎంత మనకి ఇసాల్పోయాలనేది మనకు కూడా తెలియదు ఆయన ఒక ఉన్నా లేకున్నా దేవుంటే అది అది శారీరకమైన ఆసక్తి కాదు ఆయనకి రక్షింపబడ్డ చాలా ప్రాముఖ్యమైనది ఈ సెల్పే ప్రభుని విడిచిపెట్టినాక ఆయన వాళ్ళని శాశ్వతంగా విడిచిపెట్టింది ఇష్టం లేదు మీ అందరూ నాకు ఇష్టం లేదు మీ చేత నేను నైవేద్యం అంగీకరిస్తున్నాడు ఎందుకు సెలవిస్తున్నాడు నేను వేరే వాళ్ళ దగ్గరకు పోబోతున్నాను వేరే జనాన్ని నేను లేపబోతున్నాను మీకు రోషం గుర్తించడం కొరకు చూడండి పదకొండవ తూర్పు దిశ మొదలుకొని పొడమటి దిశ వరకు అన్య నా నామము ఘనముగా ఎంచబడును మీరు నా నామాన్ని నిర్లక్ష్యం చేసి గనహీనంగా చేస్తున్నారు కడిగా నా నామం ఎప్పటికీ గణహీన పడాలి పరచని నేను తూర్పు నుంచి పడమటి వరకు అంటే ఈ లోకం అంతా నన్ను మహిమపరచబోతుంది ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ఆయన రాకడా ఈ లోకం అంతా చూస్తుందని మతేశ్వరం చెప్పింది తూర్పు నుంచి పడమటి వరకు ఏరీతిగా సూర్యుడు ఆయన రాకడెట్టుంటది అనేది మెరుపు తూర్పును ఉదయించి పరమటి వరకు ఏరీతిగా కనబడను అవపడను అలాగనే మనుష కుమారు రాకడా కాబట్టి ఇతమైన సంఘం బోధ ఏందంటే ఆయన అమాంతంగా వస్తాడు మాయమైపోతాడు అందరు కానీ ఇక్కడ వాక్యం ఏముందంటే ప్రతి నేత్రము ఆయన చూచును అనుంది కాబట్టి ఆ బోధకి ఆ బోధ దీనికి వినోదం ప్రతి నేత్రమే చూచును తూర్పున ఉదయించి పడమటి వరకు ఆ మెరుపు ఎరు కనిపిస్తుందో అలాగనే మనిషి రాకడా మనుష కుమారిని అంటే ఆయన వచ్చినప్పుడు ప్రతి నేత్రం చూస్తుందను కానీ యాప్ సర్కల్ బోధకులు ఏమంటుందంటే ఆయన అమాంతంగా మధ్యరాత్రి వస్తాడు అందరు నిద్రపోయే టైంకి ఆయన వస్తాడు ఆత్మలో మేల్కున్న వాళ్ళు మాయమైపోతారు సీక్రెట్ కదా సీక్రెట్ జరుగుతుంది అంటున్నాడు కానీ ఆయన రాకడా బాహాటంగా జరుగుతుందని ఆయన వ్యక్తులు మాత్రం ప్రతి నేత్రము చూచును ఆయన అక్కడ వాక్యం కాబట్టి అనులు ప్రభుని స్వీకరిస్తారు అన్న విషయాన్ని పదకొండవ ప్రభు మాట్లాడతాడు ఎట్లా సకల స్థలమలో ధూపమును పవిత్రమైన అర్పణను అర్పింపబడును సకల స్థలములలో పవిత్రమైన అర్పణ అర్పింపబడను మీరు ఇప్పుడు విషయం బాగా అర్థం చేసుకోండి ఆయన మరణించి సమాధించి తిరిగి లేచి పరలోకానికి వెళ్లిపోయినాక బలుల అర్పణలు ఉండవు బలి పశువు అర్పణ అపవిత్రమైంది ఇప్పుడు అది ఎంత పర్ఫెక్ట్ బలి అర్పణ కూడా కావచ్చు మంచి శ్రేష్టమైన బలి పశువుని తీసుకొచ్చి అర్పించినా అది అపవిత్రమే ఎందుకంటే అది అయిపోయింది దాని కాలం అయిపోయింది ఆయన శాశ్వతంగా ఒకేసారి ఆయన ప్రాణాన్ని సమర్పించండు కాబట్టి ఇంకా దాని తర్వాత వేరే బలి అర్పణ అనేది లేదు అది ఆత్మీయంగా అయిపోయింది బలి అర్పణ అనేది ఆత్మీయంగా అదే విషయం నేర్చుకుంటున్నాం ప్రతి సకల స్థలంలో అంటే ఆయన్ని మహిమపరిచే వాళ్ళ అందరూ తూపమును పవిత్రమైన అర్పణను అర్పించదురు కాబట్టి యేసు ప్రభుకి సాదృశ్యం ఈ యొక్క పవిత్రమైన అర్పణ ఆయన అర్పణనే పవిత్రమైంది కాబట్టి ఫస్ట్ అక్కడ ఎట్లా ఈ లోకము ప్రభుని దేవుణ్ణి మహిమపరుస్తా అంటే పవిత్రమైన అర్పణ ద్వారా ఆ పవిత్రమైన అర్పణ ఏందంటే మన ప్రభు యొక్క మరణమే ఆయన మరణాన్ని స్వీకరించిన వాళ్ళు ఆయన మరణాన్ని గుర్తించిన వాళ్ళు ఆయన తన బలి ఆగంగా తన ప్రాణాన్ని సమర్పించిన దాన్ని గ్రహించి వాళ్ళు ప్రభుని స్తున్నారన్న విషయాన్ని మాట్లాడుతుంది అన్ని జలలో నా నామము ఘనముగా ఎంచమని సైన్యంలోకి అధిపతి యూహోవా సెలవిస్తున్నాడు కాబట్టి దేవుని బిడ్డలు రక్షింపబడ్డవారు ముఖ్యంగా లక్ష నలబ నాలుగు వేల మందికి సాదృశ్యం వీళ్ళందరూ దేవుణ్ణి దేవునికి పవిత్రమైన అర్పణను అర్పిస్తారు మన నోటి ఫలము లేక మన స్థుతులు పవిత్రమైన స్థుతుల్లాగా అర్పించారు ప్రవ్వా నువ్వు నా కొరకు అని ఆయన మరణ భూస్థాపన పురోధానికి మహిమతో కూడిన పాటలను పాడే విధానాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ ప్రభు కానీ పదకొండవ వర్షంలో ఈ లోకమంతా ఆయనని పవిత్రమైన అర్పణలతో అర్పిస్తుంటే ఇష్టారంటే చూడండి పన్నెండవైతే యహో భోజన బల్ల భోజనపు బల్ల అపవిత్రమని దాని మీద ఉంచి భోజనము నీచమనియో మీరు చెప్పుచ్చు వారిని దూషింతురు దానిని దూషించరు అంటే మన ప్రభు మరణాన్ని దూషిస్తున్నారు వీళ్ళు నశించిపోతున్న వారికి సెలువ వేరితనం అనేది ఇక్కడ నెరవేరుతుంది వాక్యం ఇవన్నీ అట్కినట్లుంటాయి మన ప్రభు మాట్లాడుతున్న భవిష్యత్తులో ఇవి జరగబోతున్నాయి అని ఎట్లా భోజనపు బల్లా అపవిత్రము అంటే ప్రభురాత్రి భోజనం ప్రభురాత్రి భోజనము అపవిత్రమైంది అని ప్రకటిస్తున్నారు దాని తర్వాత దాని మీద ఉంచి భోజనము నీసమని మీరు చెప్పు దాన్ని దూషితురు ఆయన మరణాన్ని దూషిస్తున్నారు యుగ సమర్థిక అంటే ఆయన మరణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు ఆయన రక్షణ మార్గాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అని ఈ ఖాక్యం హెచ్చరిస్తుంది ఇప్పుడు నెరవేరుతుంది ప్రపంచం అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బలను స్థిరీకరించు చిన్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు కాబట్టి ఆయన బల్ల ఆయన మరణ భూస్థాపానికి సాదృశ్యం కదా ఆయన శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యం అంటే ఆయన మరణానికి సాదృశ్యం ఆయన మరణించినక ఇందులో మీరు పాల్పొందని నేను తిరిగి వచ్చేంత వరకు అన్నాడు కాబట్టి ఆయన మరణాన్ని వాళ్ళు దూషిస్తున్నారు అంటే సైతానికి ఆయన మరణం అంటే ఎంత కోపమో మీరు ఊహించుకోండి ఆయన మరణించకపోతే సైతా బంధకాల నుంచి మనకు విడుదల లేదు కాబట్టి ఆయన మరణము ఈ లోకాన్ని పాపపు బంధకాల నుంచి విడుదల అందుకు దాన్ని దూషిస్తున్నాడు దాన్ని స్వీకరించనీయకుండా వారు అడ్డగిస్తున్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ప్రభు అది ఎవరి ద్వారా జరుగుతుంది ప్రకృతి సహజంగా దేవుడి బిడెల ద్వారా జరుగుతుంది అన్న విషయాన్ని మాట్లాడుతాడు నేను అవన్నీ మీకు చెప్తలేదు క్రైస్తవ సంఘాలు ఈ రోజు ప్రభురాత్రి భోజనాన్ని ఏరీతిగా పరిగణిస్తారన్న విషయాన్ని చెప్పడం అవసరం లేదు కొందరు వాళ్ళు ఇష్టంట్లు కొందరు బన్ను దించిస్తాడు ఒకడు రొట్టె తయారు ఒకడు బార్లీ రొట్టెల్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క లాగా ఇస్తా ఉంటారు అన్నట్టు ఒకనంటున్నాడు నువ్వు ముఠానికి వెళ్లేదు డైరెక్ట్ నాకైనా ఎవరిష్టం వాడు సరే అవి ప్రకృతి సహజమైనవి కానీ మనం మాట్లాడుతున్న ఆత్మీయమైన విషయాల గురించి కదా అవదయం నెరవేరుతున్నాయి ప్రధాన మనతో మాట్లాడుతున్నాడు వారి అర్పణలు ఏది విషయాన్ని ఈరోజు ఇది చాలా కఠినమైన వాక్యం యుగ సమాప్తిలో సేవ జీవితంలో క్రైస్తవులలో ఎటువంటి అర్పణలు అర్పిస్తున్నాయి ఇక్కడ చెప్పబడింది ఆయన డైరెక్ట్ గా మాట్లాడే దేవుడు ఎందుకంటే ఇండైరెక్ట్ గా మాట్లాడితే మీకు ఎప్పటిక అర్థం కాదు కాబట్టి యుగ సమర్థంలో డైరెక్ట్ గా నేను మాట్లాడతాడు అన్న విషయాన్ని నేర్చుకోవాలి ఇలాగనే దానికి ముందు మరియు దోచబడిన దానిని కొంటి దానిని కేబుల దానిని దోచబడినదంటే బలత్కరంతో తెచ్చుకోవడం లంచగొండితనం చూడండి మీరు లంచాన్ని తీసుకొని అందులోని ఒక భాగాన్ని దేవుడి శాఖ తీసుకొస్తే మెచ్చుకుంటాడా లంచం తీసుకొని కానుక దేవుని కల్పిస్తే నేను మెచ్చుకుంటాడా కొంతమంది అంటున్నారు నేను లంచం తీసుకుని నాకు ఆటోమేటిక్ గా ఇచ్చి వెళ్ళిపోతా అంటారు ఎందుకంటే నా పొజిషన్ అది నా సీట్ అటువంటిది నేను లంచం తీసుకుని అవసరం లేదు వాళ్ళే ఇచ్చిపోతా ఉంటారు నేనేదో సైన్ చేస్తా ఉంటాను అంటే నువ్వు గవర్నమెంట్ ని మోసం చేస్తున్నావు ఎందుకంటే గవర్నమెంట్ చూడవు కదా దానికి కళ్ళు లేవు కదా నేనే గవర్నమెంట్ అనుకుంటున్నావు కాబట్టి నేనే ధీమాగా నేనే అధిపతిని కదా నేనే అధికారిని కదా అని నువ్వు సైన్ చేస్తున్నావు పర్మిషన్ లెటర్స్ మీద అందుకే ఈ లోకం అంతా విచ్చలివిడిగా మనుషులు జీవిస్తారు అటువంటి డబ్బుని నువ్వు సంపాదించుకొని దేవుని మందిరంకి వచ్చి అర్పిస్తే ఆయన నిన్ను మెచ్చుకుంటాడా కాబట్టి దోచబడిన దానిని కొంటిదనిని మీరు తెచ్చుచున్నారు ఇలాగే మీరు నైవేద్యం చేస్తున్నారు మీ చేత నేను ఇట్టి అంగీకరించునా అవి యహోవా అది యహోవా అడుగుచున్నాడు నేను ఘనమైన మహారాజునై ఉన్నాను ఈ విషయం మనం అర్థం చేసుకోండి మన ప్రభుత్వమైన మహారాజు ఆయన పరిస్థితుల్లో ఇట్లాంటి చిల్లర చిల్లర వాటిని ఆయన అర్పించి ఆయన ఘనహీనంగా చేయడానికి వీల్లేదు ఆయన భరించలేదు ఆయన ఎంత వేదన ఉంటే ఈ వాక్యాలన్నీ ప్రవక్త ద్వారా మాట్లాడతాడు మలాగే ప్రవక్త పేరు లేదు ఊర కూడా మనకు తెలియదు కాబట్టి యుగ కష్టపడి మనం కూడా అట్లనే మన పేరు ఊరు అవసరం లేదు మనం ఎవరు కూడా తెలియని అవసరం లేదు మనకొక ఒక సందేశాన్ని ఇచ్చిండు అది మనం అనేట్లో ప్రకటించడానికి మనం ఉన్న ఈ లోకంలో అంతే అన్ని జన్లలో నామము భయంకరమైనదిగా ఎంచబడుచుండదని సైన్యంలో తదిపత్తు యహోవా సెలవిస్తున్నాడు కాబట్టి నా మందలో మగది ఉండగా యహోవాకు ముకుబడి చేసి చెడిపోయిన దానిని వంచకుడు శాపగ్రస్తుడు సో ఈ విషయం చేసుకోండి మగ దానిని చనిపోయేదాన్ని అర్పించేవాడు ఎటువంటి వాడంట వంచకుడు అంటే వంచకుడు అంటే మోసపోయినవాడు అని అర్థం మోసపోయినవాడు అర్థం అంటే సైతన్నే మోసగిస్తాడు కదా వాడు సైతన్ మోసగాడు వాడు వాడు మోసం చేస్తుంటాడు అన్న విషయాన్ని అంటే అబద్ధాలు చెప్పి మోసగిస్తాడు అయ్యో నేను మోసపోతినే అని హావ బలాపడిన తర్వాత కాబట్టి మోసగించేవాడు వాడు మోసపోయేవాడు వంచకుడు వాడు మోసపోయినవాడు అని ఇక చెప్తుంది మోసగించేవాడు కూడా వంచకుడే కాబట్టి ఏం పర్లేదు దేవుడు నువ్వు ఎటన సుతించు ఏమైనా పండగలు చేసుకోవచ్చు నువ్వు ఎటనైనా దేవుని ఆరధించచ్చు మహిమ వెనకే పోతుంది గదా అనేవాడు వంచకుడు ఈ విషయం బాగా అర్థం చేసుకోండు ఆయన వాక్యానికి విరోధంగా బాగా అర్థం చేసుకోండి ఒక దిక్కు ప్రభునే సూచిస్తూ ప్రభునే చూపిస్తూ ప్రభు వాక్యం ధృవీకరించడం వంచనా ఇది నిజమా ఇది తినదన్నుడా చూడండి వంచనా ఎట్లా వస్తుంది విషయం ఏం తప్పు లేదు వృద్ధాక్యంలా ప్రవక్త యవన ప్రవక్తని ఎట్లా మోసగించిడు మనం రాజలగంధంలో చూస్తాం ఆ వాక్యం నేను కూడా యహోవా ప్రవక్తనే రాత్రి యహోవా నాతో మాట్లాడి యవన ప్రవక్త దక్షిణ దేశం నుంచి వస్తున్నాడు బహు ఆకలిగా ఉంటాడు వానికి అన్నం పెట్టు అని నాతోని కలలో మాట్లాడి అని యవన ప్రవక్తను మోసగించిడు వంచకుడు కాబట్టి ఉత్తర దిక్కున ఉన్న ఆ వృద్ధ ప్రవక్తకి దుష్టిని వలన గలిగిన దర్శనం అది ఆ దుస్తుని వెళ్ళగలిగిన దర్శనాన్ని వాడు దేవుడు అక్కడ మాట్లాడేదేసి వచ్చి వాడు మోసపోయింది గాక ఏమన్నా ప్రవర్తనగా మోసగించింది యుగ సమాప్తిలో ఇది నెరవేరేది వాడు ఆల్రెడీ వంచకుడు యాచకుడు వంచకుని ఏం పర్లేదు అర్పించవచ్చు బ్రదర్ ఏం పర్లేదు చేయొచ్చు బ్రదర్ వాళ్ళు అక్కడనే చెప్తారు బ్రదర్ వాళ్ళు ఇంటర్నెట్ చూసి నేర్చుకుంటారు వాళ్ళు ఇక్కడ చూసి నేర్చుకుంటారు అక్కడ చూసి నేర్చుకుంటారు వాళ్ళు టీవీలలో చూసి నేర్చుకుంటారు పుస్తకాలు అన్ని నేర్చుకుంటారు మనకి దేవుడు సరాసరి ఆత్మధార అధిగ్రహిస్తాడు మనం మనం ఆల్రెడీ అన్ని నేర్చుకున్నాం ఫార్టీ డేస్ ఉపాసం ఉండి అన్ని నేర్చేసుకున్నాం మనకి ఇంకా ఏం అవసరం లేదు ఎక్స్ట్రా అట్లా ప్రకటించి మోసగిస్తాం ఇంకో విషయం బాగా తెలుసుకోండి వాడు ఎట్లా మోసగిస్తాడు అంటే తెసన వాడి రాక సమస్త అబద్దంతోనూ మోసంతోనూ ఉంటాయన్నాడు అక్కడ తెసన అదే రీతిగా మత్స్య సువార్థుల మన ప్రభు మాట్లాడుతున్నారు అంటే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని మోసగించటకు వారు సూచక క్రియలను అద్భుతములను చేదురు అనుంది అక్కడ మోసగించాలంటే వంచన జరే మోసగించాలంటే వంట సూచనలు అద్భుతాలు జరుగుతా ఆ సూచనలు అద్భుతాలు తెలుసుకుని వీళ్ళు గొప్ప దేవుని దైవ జరుడేసి మోసపోతారు ఆ టైంలో వాళ్ళు మోసగిస్తారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే ఇక్కడ కాబట్టి యుగ సమాప్తికి వచ్చే ఇట్లా చెత్త ఆరాధనలు చేసే వాళ్ళని వంచకులతో పోల్చుండే దేవుడు ఇక్కడ చనిపోయిన అంటే మీరు బాగా తెలుసుకోదాం మొగదాని కాకుండా చెడిపోయిన దానిని బలర్పించడం అనేది దేనికి సంబంధించినది అంటే లేవి కాండంలో చెప్పబడ్డ ఆ పశువు గుణగణాలు లేనిది అని అర్థం అంటే ఆజ్ఞలు ఉల్లంఘించినది విధానం అని అర్థం అంటే చెడిపోయినదాన్ని అంటే రోగం గలదు కావచ్చు కుంటిది గుంటిది అని అనుకోవచ్చు మనం కానీ ఆత్మ దృష్టం చూస్తే చెడిపై దాన్ని అంటే వాక్యాన్నికి ఉండే జీవితం అని మనం అర్థం చేసుకోవాలా వాక్యాన్ని ఉల్లంఘించి బాహటంగా ఆయన మీద తిరుగుబాటు చేయ విధానాన్ని సంబంధించిందని కాబట్టి తన మందులో మగద ఉండగా యహోవకు మరుగుబడి చేసి చిరుపడదని అర్పించే వంచకుడు శాపగ్రస్తుడు కాబట్టి నీ ఆరాధన ఏ రీతి గుండాలా దేవుడికి ఇష్టానుసారంగా ఉండాలా అపవిత్రమైన ఆరాధన ఆయనకు లేదు నీ నోటి ద్వారా వచ్చేది నీ హృదయంలో కపటం ద్వేషం ఉంటే ఉంటూ దేవుడు నువ్వు అది శాప అంటే నువ్వు నువ్వు వంచబడ్డవు మోసపోయినవు నువ్వు మోసంలో ఉండి ఆలదేశంలో అదే ఆయన సన్నిధికి చేరదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసిన తోటి మనం పరిశీలించుకుందాం వాక్యాన్ని ముగించుకోక నీ హృదయంలో ఏమన్నా మోసం ఉంటే ప్రవ్వా అది నాకు చూపించింది ఆయన నేను మోసపోకుండా యుగ సమర్థ కాపాడు ప్రవ్వా మీరు అన్నారు మొదటగానే మీరు చదవలేదా లేఖనని పరిశోధించలేదా మొదట ఏం రాయబడిందో మీరు చదవలేదా అని మీరు హెచ్చరించినారు ప్రవ్వ కాబట్టి మేం మోసపోకుండా ప్రవ్వా మీ కాడిని మోయాలా ఈ దగ్గరకు వచ్చి మేము నేర్చుకోవాలా ఈ విషయాలు అన్న ప్రార్థన మనకద్దరికి అవసరం కళ్ళు మూసుకున్న సార్ ప్రార్థిస్తాం పరిశుద్వకు మా తండ్రి ఏసై మీకు వందాలైనా ప్రవ్వా యాచకులు ఏ రీతిగా మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిందో అన్న విషయాన్ని మీరు మా తను మాట్లాడారు ప్రవ్వా బహు వేదనతో కూడిన వాక్యము ఈ మొదటి అధ్యాయం మీ హృదయంలో ఎంతో బాధ ఎంతో వేదన మీరు తలుచుకుంటే ఒక్క క్షణంలో వాళ్ళందరినీ కాల్చివేసేవాళ్ళు కాదు ప్రవ్వా కానీ మీరు అట్లా చేయలేదు ఎంతో ఓర్పు ఎంతో సహనము ఎంతో దయ ఎంతో జాలి గలవారు ప్రవ్వా ఆ విషయాన్ని మీరు ఈరోజు మాకు చూపించినారు మీ నామాన్ని ఎంతగానో నిర్లక్ష్యం చేసి దూషించిన గానీ ప్రవ్వ మీరు వాళ్ళని తుడిచివేయలేదు ఈ లోకంలో నుంచి ఇంకా సహనం చూపించినారు ఇంకా చివరి వరకు మీరు వాళ్ళ పట్ల ఎంతో ఓర్పు సహనాలు కలిగిన వారు అటువంటి గుణగణం మాకు అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం సమయం ఓర్పు నశిస్తుంది ప్రవ్వా కానీ మీరు ఎంతగానో ఎన్నో వేల సంవత్సరాలు వాళ్ళని భరించినారు మాక అటువంటి ఓర్పు దయచేయండి ప్రవ్వా మా కాలం ముగించుకునేంత వరకు మేము అటువంటి ఓర్పులో ఉండాలని ఆయన అటువంటి కృపా భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించి మమ్మల్ని అందరినీ మీ రాగరసిగా పరచుకుంటే ముఖ్యంగా ప్రవ్వా ప్రేమతో మేము హెచ్చరించాలా ద్వేషం మాకు అవసరం లేదు మేము ఎవరి ద్వేషం కలిగి ఉండడానికి వీల్లేదు ప్రవ్వా మీ ప్రేమ ఆత్మని మా హృదయంలో పెట్టండి అపవిత్రమైన వాటిని మేం అర్పించకుండా మా హృదయంలో నుంచి ప్రవ్వ పరిశుద్ధతతో పవిత్రమైన ఆ యొక్క మీకు సమర్పించాలి ఈ రోజు మిమ్మల్ని మహిమపర్చే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమరి ప్రవ్వా మాత ప్రతి క్షణం మాట్లాడండి పర్లోకొప్ప దర్శనం అనుగ్రహించండి పర్లోకొప్ప అనుభూతిని మాకందరికి అనుగ్రహించండి మీతో పాటు నిత్యము సేను పరత మేము నివసించాలా ప్రవ్వ బంధంలోనికి మేము అడుగు పెట్టాలా ఈ లోకంలో ప్రవ్వాహిమను తీసుకుని రావాలా ప్రవ్వా బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేసి ఈ యొక్క సాంత్రమని ముట్టండి స్వస్థపరచండి ప్రతి కష్టం నష్టం మీకు ఇబ్బంది నుంచి మాకందరికి బిడలు ఇచ్చండి ఆయన రోషం కలిగి పౌరుషం కలిగి మీ పక్షం లవడే బిడ్డలుగా తయారు చేయండి అహికమైన విచారణ మేము కొట్టుకోని పోకుండా ప్రవ్వా మీ అందరూ ప్రతి ఆనందిస్తూ ఉన్నా ఏమున్నా ఏమి లేకున్నా మిమ్మల్నే స్తు మిమ్మల్ని మేము పొందుకొని చివరి వరకు జీవించే బిడ్డలుగా తయారు చేయమని ఏసుక్రీస్తు పరిషత్ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆ